భక్తి పన్నెండవ అధ్యాయంతో భక్తి షట్కం సమాప్తం అవుతుంది పదమూడు నుంచి జ్ఞాన షట్కం ప్రారంభం అవుతుందండి షట్ అంటే ఆరు భగవద్గీతని మూడు ఆరులుగా విభజించినారు పద్దెనిమిది అధ్యాయములు కర్మ షట్కం భక్తి షట్కం జ్ఞాన షట్కం వేదము కూడా కాండత్రయాత్మకంగా విభజించినారండి సంహిత బ్రాహ్మణము ఉపనిషత్తు అని వేదం వేదం యొక్క సారమైనటువంటి భగవద్గీత కూడా మూడుగా డివైడ్ చేసినారు ఇప్పుడు ఈనాటితో ఈ భక్తి చట్టం సమాప్తం అవుతుందండి భక్తి యోగం అనే పేరు మొట్టమొదట ఈ భక్తిని గురించి ఒకటి రెండు విషయములు మనం తప్పకుండా తెలుసుకోవాల్సి ఉన్నాము ఏమనగా అనేక ఏదో పూజలు పునస్కారములు తీర్థయాత్రలు ఇవన్నీ జరుపుతున్నారండి జపాలు తపాలు కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో ఏం చెప్పినారో కొంచెం బాగా విచారణ చేయండి సామాన్య భక్తి అందరికీ తెలుసండి విశేష భక్తి అందరికీ పరిచయం లేదు ఈ అధ్యాయంలో చెప్పబడింది విశేష భక్తి అండి విశేష భక్తి అని ఏమిటి చెప్పండి సామాన్యంగా మనం పూజలు చేసేటప్పుడు పుష్పాలతో పూజ చేస్తున్నాం ఆ పుష్పములు ఎవరు తయారు చేసినారనే ప్రశ్నండి ఎవరండి తయారు చేసింది మనం కాదు సర్వేశ్వరుడు ఆ భగవంతుని యొక్క సృష్టి అండి వారు తయారు చేసిన పుష్పాలను వారికి సమర్పిస్తున్నాము ఇది సామాన్యమైన పూజ అండి మనము స్వయంగా కొన్ని పుష్పాలు తయారు చేసుకుని వారికి సమర్పించాలండి అది విశేష పూజ అది అనగా హృదయ పుష్పం అహింస పుష్పం దయ అనేటువంటి పుష్పం శ్రమం పుష్పం ఇటువంటి పుష్పములన్నీ మనం తయారు చేసుకుని వారికి అర్పణ చేస్తే మహదానంద అది విశేష పూజ గొప్ప పూజ అది ఆ పూజ ఈ అధ్యాయ భక్తి యోగంలో చె చెప్పబడింది అండి ఈ భక్తి అనేటువంటి విషయంలోనండి జాతి మత కుల వయ వయస్సు ఇటువంటి సంబంధం ఏమి లేదండి ఎవరైనప్పటికీ అర్హులేనండి భగవంతుని స్తోత్రం చేయటానికి ధ్యానం చేయటానికి ఫలాని వారికే అర్హత ఉన్నదని చెప్పడానికి ఎవరికి హక్కు ఉన్నది చెప్పండి వారి హృదయంలో వెలుగుతున్న దేవుడు అండి ఇప్పుడు హరిజనులు ఏ ఇదొవరికంతా చూడండి వాళ్ళందరినీ మాలపల్లె మాదగపల్లె అని చెప్పి దూరంగా వాళ్ళందరినీ వేరే పెట్టేసినారండి గాంధీ మహాత్ముడు వాళ్ళందరినీ సొసైటీలో చేర్చుకోండి వాళ్ళందరూ కూడా సంఘంలో చేర్చుకోండి వారు మానవులే వారు మనపోటి వాళ్లే హరి చిల్డ్రన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సంతానం వారిని దూరంగా పెట్టబాకండి అస్పృశ్యత అనేది తీసేయండి అని ఎంత చక్కని బోధ చేసినారు హరిజనుడు పేరు పెట్టారు చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అది మరి ఇటువంటి చిన్న చిన్న చూపు చూడటం వల్ల వారిని దూరంగా పెట్టడం వల్ల ఏమైపోయిందో తెలుసండి సంకుచితమైనటువంటి భావాలు ఏర్పడింది భక్తిలో ఈ సంకుచితత్వం ఎక్కడున్నదండి చెప్పండి ఫలాన్ వాడు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి ఆ మందు తింటానికి ఎవరికి అర్హత ఉంది చెప్పండి ప్రతి రోగం వచ్చిన ప్రతి కూడా అక్కడ అర్హత ఉంది అక్కడ జాతి మత కుల స్త్రీ పురుష భేదం హాస్పిటల్స్లో లేదండి మీకు రోగం ఉన్నదా అని అడుగుతాను దట్ ఈజ్ ఎ క్వాలిఫికేషన్ ఆ రోగం ఉంటే తప్పకుండా మందిస్తారు దాంతో నయం అయిపోతుంది అదేవిధంగా ప్రతి జీవి పుట్టంగానే ఒక రోగం తగులుకుందండి వాడికి ఏమి రోగం చెప్పండి పుట్టడం అనేదే రోగం భవ భవాంటెడ్ టు ఎగ్జిస్ట్ విత్ ఎ బాడీ ఈజ్ ఎ డిజీజ్ కొత్తగా ఒక రోగం తెచ్చుకోవటం కాదండి వాడు పుట్టటమే ఒక రోగం ఇదివరకు ఎన్నిసార్లు పుట్టాడు ఎన్నిసార్లు తెచ్చాడు మళ్ళీ ఇప్పుడు పుట్టాడు మళ్ళీ చస్తాడు జాత సహి ధృవం జన్మ మృత్య ఇది ఒక సైకిల్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ దీన్ని నేను తప్పించుకోలేకపోయినా బాధలు పడుతున్నారు ఇది ఒక డిజీజ్ ఇది ఒక రోగం అని చెప్పి పెద్దలు చెప్పారు దాని పేరు ఏమిటి రోగం పేరు భవ భవ అంటే ఉండటం దేంతో ఉండటం శరీరంతో ఉండటం టు ఎగ్జిస్ట్ విత్ ఎ బాడీ అది ఆత్మతో ఉండటం అనేది రోగం కాదండి ఆత్మతో ఉండటం అనేది మోక్షం శరీరంతో ఉండటం అనేది రోగం అది ఈ రోగానికి మందు తెచ్చుకుంటున్నాం మనం ఈ మందు చూడండి భక్తి ఒక ఔషధం ఎవరికి హక్కు లేదు చెప్పండి ప్రతి వారికి హక్కు ఉంటుందండి కానీ కనుక ఇది ఎవరైనా కొందరు అడుగుతారు ఏమండి మాకు ఈ మంత్రం జపం చేయడానికి మాకు అర్హత ఉన్నదా అని చెప్పి కొందరు అడుగుతారు లేక ప్రతి వారికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే దేవుడు ఎక్కడున్నాడు అడిగేవారి హృదయంలోనే ఉన్నాడు చూడండి నాకు అర్హత ఉన్నదా అని అడుగుతున్నాడు చూడండి వాడి హృదయంలో ఎవడున్నాడు చెప్పండి సర్వస్వచం హృది సన్నివిష్ట ఐఎమ్ రిసైడింగ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ఎవరి బడీ అని భగవద్గీతలో చెప్తున్నారే హెచ్ జీవి యొక్క హృదయంలో ఉన్నప్పుడు వాడికి ధ్యానం చేయడానికి అర్హత లేదా లేదండి తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి అర్హత లేదా కనుక విశాల భావాన్ని మనం ఈ ఆధ్యాత్మిక విషయంలో ప్రకటించాలండి పతంజలి నారద మహర్షి భక్తి సూత్రంలో ఒక సూత్రం రాసినారు ఏమిటి తెలుసు అండి జాతి విద్య రూప కుల ధన క్రియాది భేద ఈ ఆధ్యాత్మిక విషయంలో ఈ భేదాలు ఏం పెట్టుకోబాకండి అన్నారు చూ ఎంత చక్కని సూత్రం మళ్ళీ చెప్తున్నారు నాస్తి తేషు జాతి విద్యా రూపకుల ధన క్రియ అది భేద చిన్న దృష్టాంతం చెప్తే మీకు అర్థమవుతుంది ఆనాడు రామాయణ కాలంలోనండి రామచంద్రుడు లక్ష్మణుడు సీతమ్మ ముగ్గురు అరణ్యవాసానికి బయలుదేరారు ఓ చాల దూరం పోయినారు పోయినారు ఒక దూరం చాలా దూరం పోయిన తర్వాత ఒక నది అడ్డంగా వచ్చిందండి ఎవరికి ఈ ముగ్గురికి ప్రయాణికులకి నది అడ్డంగా వచ్చింది ఆలోచిస్తున్నారు ఎట్లా దీన్ని దాటవలను అని ఏమండి దూరంగా ఒక ఆయన పడవ పెట్టుకుని కూర్చున్నాడండి ఆ పడవ ఆయన దగ్గరికి ఎవరు ముగ్గురు రామచంద్రుడు ప్రశ్న వేస్తున్నాడు ఏమండి మా ముగ్గురిని అవతల ఒడ్డుకు వెళ్తారా అని అడిగాడండి రాముడు ఆ నావికుడు నాడే ఈ పాదముల దగ్గర నుంచి సరస్సు వరకు రామచంద్రుని ఒక్కసారి చూచాడండి చూచి మహానుభావ ఈ అరణ్యంలో ఒక వదంతి వ్యాపించింది ఒక పుకారు అంటే వదంతి వ్యాపించింది ఎవరో కొత్త ఆయన బయలుదేరాడు ఈ అరణ్యంలో ఆయన నడుస్తుంటే నడుస్తుంటే ఒక రాయి ఆయన కాలికి తగిలింది ఆడపిల్లగా మారిపోయింది అని చెప్పి అనుకుంటున్నారు బహుశా మీరే అయి మీ కాలికి ఏదో ఒక శక్తి ఉన్నది పాదధూళికి ఆడపిల్లల్ని చేసే శక్తి అది అని నేను అనుకుంటున్నాను మా పడవ నలభై చెక్కలతో చేయబడింది మీరు కనుక మా పడవ మీద ఎక్కితే నలభై మంది ఆడపిల్లలు తయారైతే అది ఒక సమస్యగా తయారవుతుంది కాబట్టి మిమ్మల్ని పడవ ఎక్కించను అన్నాడండి అప్పుడు అసలు ఎక్కించవా అని అడిగాడు ఎవరు రామచంద్ర ఒక షరత్ మీద అయితే మిమ్మల్ని ఎక్కిస్తాను అన్నాడు ఏమిటి ఆ షరత్ అన్నాడు మిమ్మల్ని భుజం మీద కూర్చోబెట్టుకుంటాను మీ పాద మమ్మల్ని బాగా కడిగేస్తాను ఎందుకంటే ఈ పాద ధూళి ఉండకూడదు స్కూళ్ళు ఉంటే ఆడపిల్లలు తయారవుతారు అందువల్ల బాగా కడిగేస్తాను అమాంత మళ్ళీ కింద పెట్టను మిమ్మల్ని కాదు కింద పెట్టనివ్వను కింద పెట్టి మళ్ళీ దుమ్ము అంటుతుంది అందువల్ల అమాంతంగా మళ్ళీ పడవలో కూర్చోబెడతాను ఆ షర్ధం మీదైతే తీసుకు వెళ్తాను అన్నాడు సరే రామచంద్రుడు అంగీకరించినారు అట్లాగే కూర్చోబెట్టారు ఇక సరిగ్గా పడవ నడి టైంలో ఈ కూలీ విషయంలో వచ్చిందండి ఇది ముందుగానే మాట్లాడుకోవాలి కదా ఏమండి మీకు అంతేవాలి అవతల రోడ్డుకు తీసుకుని వెళ్ళేందుకు అడిగినాడు రామచంద్రుడు స్వామి మహానుభావ మాకేమి మీరు మాకొక్క పైసా కూడా ఇవ్వక్కర్లేదు ఈ చిన్న నదిని మిమ్మల్ని దాటిస్తాను సంసార సముద్రం మమ్మల్ని దాటించండి అన్నాడండి ఆయన ఎంత చక్కగా చెప్పాడు చూడు ఈ చిన్న నదిని ఉచితంగా మిమ్మల్ని దాటిస్తాము సంసార సముద్రాన్ని దాటించండి అని ప్రార్థన చేస్తాడు చూడు ఆయన ఎవరు చెప్పండి అందరికి పరిచితుడే కదా చెప్పండి వారికి ఏమైనా విద్య ఉన్నదా వారికి ఏమైనా కుల సంబంధంగా ఏదైనా ఉన్నది ఏమి లేకుండా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుని యొక్క కరుణకు వారి యొక్క ఆశీర్వాదానికి పాత్రుడైనాడంటే చూడండి గుహుడు ఆనాడు యుద్ధమంతా పూర్తి అయిపోయిన తర్వాత పుష్పక విమానంలో బయదేరుతూ రామచంద్రుడు హనుమంతుడిని పిలిచి గుహుడితో చెప్పండి మేము వస్తున్నాం అని చెప్పి గుహుడితో చెప్పండి అని జ్ఞాపకం పెట్టుకున్నాడు చూడండి అది వారి మనసులో గుహుడు జ్ఞాపకం ఉన్నాడంటే ఎంత అదృష్టవంతుడో చూడండిది ఇదంతా ఎందుకు చెప్పినారంటే కులమా తక్కువ విద్య తక్కువ ఏమి లేకపోయినప్పటికీ రామచంద్రుని యొక్క కృపాకటాక్షానికి వారు భాగ్యం పొందినారంటే అదృష్టం నోచుకున్నారంటే ఇక్కడ ఏమైనా జాతులు అడ్డం వచ్చినాయా విద్యలు ఇతరమైనటువంటివన్నీ అడ్డొచ్చినాయండి లేదు నాస్తి తేషు జాతి విద్య రూపకుల ధన క్రియాది భేద ఇదండి భక్తి మార్గంలో ఎవరు కూడా ఇంకా సంకోచించలేదు తమ హృదయంలో వెలుగుతున్నటువంటి పరమాత్మను ధ్యానం చేయడానికి వారికి సర్వ హక్కులు ఉన్నాయి వారు వెంటనే ప్రారంభం చేయటం చాలా మంచిదండి ఇంతవరకు ఎవరైనా హెసిటే హెసిటేటంటే పెనుగులాడుతూ ఇది మనం చేయవచ్చునా లేదా అని చెప్పి అంటుంటే ఆ సంక్షేములు వారు దూరీకరించటం మంచిదండి అయితే ఇంకొక విషయం ఈ భక్తి మార్గంలో జ్ఞాపకం పెట్టుకోవాలి ఏమిటంటే ధ్యానం చేసేటప్పుడు కానీ జపం చేసేటప్పుడు కానీ మనస్సు ఇతరత్ర పోకూడదండి అనన్య చూడండి భక్తి అనేది అందరికీ ఉన్నది కానీ అనన్య భక్తి లేదు అనన్య అంటే ఏమిటి చెప్పండి అన్యం అంటే ఇతరం ఇతరమైనటువంటి దృశ్య వస్తువులను కూర్చి చింతన చేయటం వదిలిపెట్టేయాలి ఏ ధ్యేయం మీద మనస్సు నిలపడ ఉన్నదో దేని గుర్చి వారు జపం చేస్తున్నారో దేని గుర్చి వారు లక్ష్యం పెట్టుకున్నారో అది మాత్రం తప్ప ఇంకా ఏది ఉండకూడదు దీని అనన్య భక్తి అంటారు చూడండి ఇష్టదైవం అంటారు చూడండి దేవుళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇష్టదైవం మీకు రాముడు వారి కృష్ణుడు వీరికి శివుడు వారికి ఇంకొక దేవుడు దేవి గణపతి సూర్యుడు ఇట్లా అనేక మందికి అనేక ఇష్టదైవాలు ఉంటాయి వారి మంత్రం చక్కగా జపం చేసుకోండి అనన్యమైనటువంటి ఇతరమైనటువంటి ఏ సంకల్పం మనస్సుకి రానియకూడదండి ఏకాగ్రత ఏకాగ్రత అనేది చాలా ముఖ్యమండి దానివల్ల ఏంటంటే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయండి సార్ ఇప్పుడు సూర్యకిరణములు సూర్యకిరణములు ప్రసరిస్తున్నాయండి దాంట్లో శక్తి ఉన్నది కానీ అది ప్రకటింపబట్టలు లేదు ఎందుకంటే పరిపరి విధములుగా ఉన్నాయి కిరణములు అక్కడో కిరణం ఇక్కడో కిరణం ఒక లెన్స్ పెట్టండి లెన్స్ పెడితే అన్ని కిరణములు ఒక్కచోట కన్వర్ట్ అవుతాయండి ఏకాగ్రంగా ఉంటే చొక్క ఏర్పడుతుంది కింద ఒక పేపర్ పెట్టండి ఇక్కడ లెన్స్ పెట్టి సూర్యప్రకాశంలో లెన్స్ కింద ఒక కాగితం పెట్టండి ఇట్ విల్ బర్న్ వే ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఒక రెండు రెండు నిమిషాల్లోది కాలిపోతుందండి వెరీ సిక్ బర్నింగ్ కెపాసిటీ చెప్పండి కిరణముల్లో ఉన్నది ఆ శక్తి ఉన్నది కానీ విచ్ఛిన్నంగా పరిపరివిధములుగా పోయినందువల్ల ఆ శక్తి ప్రకటింపబట్టలేదు అదేవిధంగా మనస్సుకు కూడా అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయండి ఏకాగ్రంగా ఉన్నప్పుడు అండి అద్భుతమైన ఫలితం కలుగుతుంది నేను నోటితో చెప్పటం కాదు ప్రతి కూడా అనుభవించి చూడవలసిన అంశం ఏకాగ్రంగా ఉండి ఇతరమైనటువంటిది ఏది దిశస్యనవలోకయం దిక్కులు చూడటం కానీ ఇతర సంకల్పములు కానీ ఏది మనస్సుకి రాకూడదు ఈ ఏకాగ్రత ఏకాగ్రత విషయంలో కూడా ఒక చిన్న దృష్టాంతం చెప్తాను ఆనాడు భా మహాభారత సమయంలోనండి ద్రోణాచార్యులు వీళ్ళందరికీ విలువద్య నేర్పుతున్నాడు అండి చిన్నప్పుడు ఎవరకండి కౌరవులు పాండవులు నూరు మంది కౌరవులు ఐదు మంది పాండవులు ఎంతమంది చెప్పండి హండ్రెడ్ అండ్ మంది చక్కగా విలువిద్య నేర్పి ఒక సంవత్సరం టెస్ట్ ఎగ్జామినేషన్ పరీక్ష పెట్టాలని అనుకున్నాడు ఎవరు ద్రోణాచారి అందరికీ ముందుగానే చెప్పినారు నాయలారా మీ బాణాలు మీ యొక్క ఇవన్నీ తీసుకుని రండి ఏకాంతంగా ఊరు బయటికి తీసుకుని రండి మీ బాణాలు ఇది చూడండి ధనుస్సులు ఇవన్నీ తీసుకుని రండి అని చెప్పి అందరినీ తీసుకెళ్ళాడు ఇక్కడికి ఊరు బయటికి అక్కడ ఒక పెద్ద చెట్టు ఉందండి బ్రహ్మాండమైన చెట్టు దాని చివర చిటారు కొమ్మకండి ఒక గడకర్ర కట్టాడండి కట్టించాడు ఎవరు ద్రోణాచారి గడకర్ర ఆ గడకర్ర చివర కొయ్య పక్షి కొయ్య పక్షి వేలాడి తీయించాడండి ఆ కొయ్య పక్షికి గాజు కన్ను గాజు కన్ను పెట్టాడు ఈ నూట ఐదు మందిని చెట్టుకి దూరంగా తీసుకొచ్చాడు ఎవరో ద్రోణాచారి ఎగ్జామినేషన్ పరీక్ష అయ్యా బీ రెడీ అందరూ సిద్ధంగా ఉండండి వారి వారి ధనుసులు బాణాలు తీసుకుని అందరు రెడీగా ఉన్నారండి నేను పిలిచిన వారు మాత్రం ముందుకు రండి అన్నాడు ఒక్కరిని పిలిచారండి ముందు ఎవరో ద్రోణాచారి పిలిచిన తర్వాత సరిగ్గా గురి పెట్టవయ్యా అన్నాడు గురి పెట్టాడు కొట్టబోతున్నాడు అండి కొత్తబోయే టైంలో ఆపేసినాడీ ఎవరో ద్రోణా ప్లీజ్ స్టాప్ మీరు కొట్టబోయే సమయంలో మీకు ఏమి కనిపిస్తున్నది అని అడిగాడండి ఎవరు ద్రోణాచారి ఆయన ఏం చెప్పాడు తెలుసండి ఒక చెట్టు కనిపిస్తున్నది చెట్టు పైన ఒక కర్ర కనిపిస్తున్నది కర్ర ఒక పక్షి కనిపిస్తున్నది అన్నాడండి మీరేం కొట్టక్కర్లేదు కానీ దయచేసి వెళ్ళిపోండి అన్నాడు ద్రోణ దాన్ని పంపించేశారండి నెంబర్ టూ ఇంకొక అని పిలిచారు సరిగ్గా కొట్టబోయే సమయంలో మీకేం కనిపిస్తున్నది అని ఆపాడు అడిగాడు ఎవరు ద్రోణాచారి ఆయన ఏం చెప్పాడు తెలుసుండి గురువు గారైన మీరు కనిపిస్తున్నారు అన్నాడండి ఇంకా దయచేవయ్యాను మీరేం కొట్టక్కలేదు వెళ్ళిపోండి అన్నాడు మూడవవాడిని పిలిచాడండి మీకేం కనిపిస్తున్నది కొట్టబోయేటప్పుడు అంటే ఆయన కూడా ఇదో చెట్టు చుట్టుపక్కల ఎవరో నడుస్తున్నారు ఇదంతా ఇల్లుంది అక్కడ ఇట్లా చెప్పాడండి ఆయన్ని కొట్టనివ్వలేదు ఇట్లా అందరినీ విరమింపజేశాడండి ఒక్కరిని కొట్టనివ్వలేదండి ఆఖరికి అర్జునుని పిలిచాడండి అర్జునుని అర్జునే మారో కొట్టమన్నాడు ఒకసారి సరిగా కొట్టబోయే టైంలో అడిగావు ఆపు మీకేం కనిపిస్తున్నది అని అడిగాడు త్రోణాచారి అర్జునుడు చూడండి ఎంత అద్భుతమైన జవాబు ఇచ్చాడంటే మహానుభావ నాకేమి కనిపించటం లేదు పక్షి కూడా కనిపించటం పక్షి కన్ను కనిపిస్తున్నది చూ పరీక్ష ఏంటంటే పక్షి కన్ను కొట్టాలండి అది పరీక్ష ఆ లక్ష్యము తప్పంకేది కనిపించట్లేదండి అనన్య చూడండి ఆ ఏకాగ్రత కాన్సంట్రేషన్ వల్ల మారు అన్నాడంతే కొట్టండి అన్నాడు ఒక దెబ్బకి ఎగిరిపోయిందండి ఆ పక్షి కన్ను తీ పక్షి కాదు పక్షి కన్ను అర్జునులకు ఒక్కరికి సరి అయినటువంటి ఏకాగ్రత ఉన్నదని నిరూపించినారండి అది ఉన్నారు కదా నూట మంది నూట ఐదు మందికి ఏకాగ్రత సరిలేదండి ఒక్కరికి మాత్రమే ఉన్నది కనుక చెప్ప ఇప్పుడు అధ్యాయంలో ప్రవేశిస్తాము పన్నెండవ అధ్యాయం భక్తి యోగం భగవద్గీతలో ఉన్నటువంటి అధ్యాయములన్నిటిలో కల్లా చిన్నది స్మాలెస్ట్ చాప్టర్ ఇటువంటిదే ఇంకొకటి ఉందండి నెంబర్ ఫిఫ్టీన్ పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం ఈ రెండు అధ్యాయములు భగవద్గీతలో స్మాలెస్ట్ చాప్టర్స్ అండి చాలా చిన్నది కాబట్టి మీ పిల్లలకు ఇంటి దగ్గర బాగా కంఠస్థం చేయించండి చిన్న అధ్యాయములు కాబట్టి ఏదైనా శుభకార్యం ఏదైనా వచ్చినప్పుడు వారి చేత పిల్లల చేత చెప్పించండి వేద ఘోష ఇంట్లో జడమైనటువంటి మేళాలో ఇవన్నీ పెట్టుకుంటుంటారు దానికంటే ఇది ఎంత గొప్పది చెప్పండి సాక్షాత్ కృష్ణ పరమాత్మ యొక్క ముఖారవింద నుంచి వెలువడినటువంటి దివ్య శబ్దం అమృత శబ్దం వీణులకు ఎంతో విందుగా ఉండేటువంటి శబ్దం దాన్ని బిడ్డలు చే చక్కగా చెప్పించండి ప్రతిరోజు కూడా అప్పుడప్పుడు ఏదైనా విశేష సమయంలో కానీ ఇది పారాయణం చేయించడం ఇవన్నీ చేస్తుండటం చాలా మంచిది ఈ చిన్న అధ్యాయములు పన్నెండు పదిహేను ఇది ఏదైనా ప్రార్థన ఇవన్నీ చేయాలనుకుంటే పదకొండవ అధ్యాయం ఉంది నిన్న జరిగించూడి ఏకాదశి అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం అది అద్భుతమైనటువంటి ప్రార్థన అది సన్యాసులకు కాషాయం ఇచ్చేటువంటి సమయంలో కూడా అంటే తురీ ఆశ్రమం ఇచ్చేటువంటి సమయంలో ఈ పదకొండవ అధ్యాయం పారాయణం చేస్తారండి ఏది విశ్వరూప సందర్శన యోగం ఇది ప్రార్థన సంబంధంగా అది చాలా గొప్పదండి ఈ అధ్యాయంలో మొట్టమొదట శ్రీకృష్ణ పరమాత్మ ఏమి చెప్పలేదండి అర్జునుడు ఒక చిన్న ప్రశ్న అడుగుతారు విశ్వరూపం అంతా చూచినారు కదండి వారికి ఒక సందేహం కలిగింది కృష్ణ ఒక స్వరూపాన్ని ధ్యానం చేసేవారు గొప్పవారా లేక ఏ రూపం చూడకుండా మనస్సులో ఏ నిరాకార నిర్గుణ స్వరూపాన్ని ధ్యానం చేసేవారు గొప్పవారా ప్రశ్న అందరికీ అర్థమైందండి చూడండి ఇప్పుడు పటం అక్కడ పెట్టుకోండి పూజ చేస్తున్నారు కొందరు అక్కడ ఒక మూర్తి దేవాలయంలో ఒక విగ్రహం ఉంది దాన్ని పూజ చేస్తున్నారు ఈ సగుణ పూజ గొప్పదే లేక కొందరండి అసలు ఎదురుగుండ వస్తువుని పెట్టుకోవటం కానీ ఇదంతా ఏ కళ్ళు మూసుకుని తమ యొక్క హృదయంలోనే ధ్యానం చేస్తుంటారు తమ హృదయంలో ఆత్మ ఉన్నది కదండి ఆ ఆత్మస్వరూపాన్ని గురించి చక్కగా నిరాకారం నిర్గుణ నిర్వికార నిశ్చల ఆత్మస్వరూపాన్ని గురించి చింతన చేస్తుంటారు వీరిద్దరిలో ఎవరు గొప్పవారు అదండి ప్రశ్న అందరు ఇటు సాకారమును అర్చించేవారా నిరాకారములు ధ్యానం చేసేవారా రెండు తరగతులు వారు ఉన్నారు కదండి ప్రపంచంలో వీరిద్దరిలో ఎవరు గొప్పవారు శ్రేష్ఠులు అని అర్జున్ ఒక సందేహం కలిగింది ఏం సతతయుక్త ఏ భక్త స్వాతం కేత్త దానికి శ్రీకృష్ణ పరమాత్మ రిప్లై వండర్ఫుల్గా ఉందండి చాలా అద్భుతంగా ఉందండి ఇప్పుడు ప్రపంచంలో మనం ఈ రేషియో ఈ రేషియో ప్రపోర్షన్ కనుక జాగ్రత్తగా చూస్తే ఎవరెవరు ఎంతంత సంఖ్యలో ఉన్నారు అని చెప్పి చూస్తే ఈ సాకారమును పూజ వారే నూటికి తొంభై ఉన్నారండి నూటికి తొంభై మంది ఉన్నారు ఏ ఏ ఒక్క ఐదు మంది నిరాకారమును కూర్చి ధ్యానం చేస్తాడు ఏకాంతంలో ఆశ్రమాల్లో కూర్చుని మఠాల్లో కూర్చుని ఆ నిర్వికల్పమైనటువంటి స్వరూపాన్ని ధ్యానం చేస్తున్నారు ఫైవ్ పర్సెంట్ అండి నైంటీ ఈ సాకారం చూడండి ఎక్కడ చూసినా గుళ్ళు గోపురాలు తీర్థస్థానాలు పూజలు పురస్కారము ఇవన్నీ కూడా భాష్యంలో జరిగిపోతున్నాయి సరే ఇప్పుడు ఈ నిరాకారమే గొప్పదని చెప్పితే ఏమైపోతారు చెప్పండి సాకారం వాళ్ళంతా నూటికి తొంభై నిరుత్సాహపడిపోతారు సరే శ్రీకృష్ణ పరమాత్మ బాగా ఆలోచించి ఎవరికీ దెబ్బ లేకుండా ఏ మధ్యతరగతి జవాబు చెప్పారండి నాయన అర్జున ఇద్దరూ గొప్పవారే కానీ శ్రద్ధతో ధ్యానం చేసేటువంటి వారు గొప్పవారు అన్నట్లు శ్రద్ధ అనే దానికి వాల్యూ ఇచ్చారు అక్కడ చదువుయుక్త ఉపాసతే అర్థమైందండి మళ్ళీ చెప్తున్నాను అర్జున సాకారం అయితే నిరాకారం అయితే రెండు ఫలితాలు ఒకే ఫలితాన్ని ముందు ముందు కలుగు చేస్తున్నాను ఇప్పుడు సాకారం నిరాకారంలోకి తీసుకొస్తుంది నిరాకారం నుంచి మోక్షం పొందుతాడు సరే కనుక సాకారం తక్కువని మనం చెప్పగలం చెప్పండి వారికి కూడా శ్రద్ధ భక్తి ఇవన్నీ ఉంటే చక్కగా ఫలితాలు కలుగుతాయి అండి ఏ నాటికైనా నిరాకారంలోకి వాడు తప్పకుండా ప్రవేశించి తీరతాడు ఇప్పుడు ఎల్లప్పుడూ ఒక వ్యక్తి ఎలిమెంటరీ కోర్సులో ఉంటాడా చెప్పండి నెమ్మదిగా హై కోర్సులోకి వస్తాడు దాంట్లో కాలేజీ కాలేజీ నుంచి గ్రాడ్యుయేట్ అవుతాడు అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక పాఠంలో కూడా ఈ సాకారం అనేది ఎలిమెంటరీ కోర్స్ అనుకోండి ఏ దాన్ని నిరుత్సాహపరచకూడదండి ఎందుకంటే అనేక మంది యొక్క స్వభావం సామాన్య స్థితిలో ఉన్నదండి వారు అతీత స్థితికి పోలేదండిది అందుచేత వారికి అనుగుణంగా మనం ఏం చెప్పాలంటే శ్రద్ధతో నాయన అట్లాగే చేసుకో అట్లాగే పూజి చేసుకో ఆరాధన చేసుకో తీర్థయాత్రలు చేసుకోండి కానీ మీ జీవితం పవిత్రంగా ఉండేటట్టు చూడండి చాలామంది అండి ఈ బాహ్యమైనటువంటి క్రియలు చేస్తున్నారు కానీ క్యారెక్టర్ చాలా దూరంగా పెడుతున్నారండి క్యారెక్టర్ బిల్డింగ్ లేకపోతే నిజంగా అంత నాశనం చూడండి దృష్టాంతం రావణాసురుడు ఎన్ని శివలింగాలకి పూజ చేసేవాడు చెప్పండి ఎంత గొప్ప శివభక్తుడు అయినప్పటికీ డౌన్ ఫాల్ ఎందుకు వచ్చింది చెప్పండి అది చెప్పండి సర్వం నిష్ఫలితం తైవే బలే దుర్బలే ఆ క్యారెక్టర్ బిల్డింగ్ మోరల్ ట్రైనింగ్ ఎథికల్ లేదు కాబట్టి పడిపోయినాడు అండి చూచారు శివలింగాలకి పూజ చేసి చెప్పండి ఎప్పుడు స్ఫటికలింగం వారి దగ్గర ఉంటుందటండి ఎవరికి దగ్గర రావణాసురుడు దగ్గర ఎక్కడికి వెళ్ళాం హీ విల్ క్యారీ ఎలాంగ్ విత్ హిమ్ స్ఫటికలింగం తీసుకుపోయి దాన్ని పూజ చేస్తూ చిత్తశుద్ధి లేదండి అందుచేత కలిగినది కనుక పూజ మంచిదే టీచర్ పూజ తప్పకుండా మంచిదే కానీ చిత్తశుద్ధి కలవ కల జోడింప చేయాలి అందుచేతనే జన్లు సరైనటువంటి అవగాహన లేనందువల్లనే వాళ్ళు ఒకే స్థితిలో ఉండిపోతున్నారండి నో ఇంప్రూవ్మెంట్ నో ప్రోగ్రెస్ ఎన్ని సంవత్సరాలు మీరు పూజ చేశారో కొంచెం లెక్కేసుకోండి మీరు ఎన్ని సంవత్సరాలు తీర్థయాత్రలు చేశారో లెక్కేసుకోండి హృదయంలో ఏదైనా ఉన్నతి కలిగిందా శాంతి కలిగిందా దైవ సంబంధమైనటువంటి అనుభూతి ఏవైనా కలిగిందా ఇది కదండి ముఖ్యంగా కావాల్సింది ఎక్కడ ఉన్నది లోటు అది ఇప్పుడు మనం విచారించాలండి సరే ఏ డ్రాబ్యాక్ మనలో ఉంటే ఈ స్థితి కలుగుతున్నదని విచారణ చేసి దాన్ని రెక్టిఫై చేసుకోవాలి ఏ ఎక్కడ ఉందో క్యారెక్టర్ అది మన చరిత్ర విషయం చాలా హోప్లెస్గా తయారవుతుంది కేర్ చేయటం లేదు మనకు కావాల్సింది పూజ పూజ అనేది చూస్తున్నారే కానీ చూస్తున్నారు రామకోటి రాస్తున్నారు కోపం తగ్గిందా అసూయి తగ్గిందా ద్వేషం తగ్గిందా అని ఎవరైనా ఆలోచిస్తున్నారని చెప్పండి కనుక చరిత్ర కనుక హీనమైతే మానవుడి పతనం అయిపోతాడండి అది కనుక అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే క్యారెక్టర్ అంటే ఏమిటి మన చరిత్ర మన స్వభావం ఇంగ్లీష్లో ఒక చక్కని వాక్యం ఉంది చెప్తాను if your wealth is lost nothing is lost manane ilu cheptena vakyam if your wealth is lost nothing is lost if your health is lost something is lost but if your character is lost everything is lost dabbo pote tirigi sampadinchukovachandi aarogyam pote purna aarogyam malli techukovatam kashtam antnad chandu ఆరోగ్యం తగ్గితే ఎదురుకున్న పూర్ణారోగ్యం అంతా రావడం కష్టం అండదు అంతేత ఇఫ్ యువర్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్ అంటున్నాడు ఇఫ్ యూర్ హెల్త్ ఈజ్ లాస్ట్ డబ్బు కనుకపోతే నథింగ్ ఈజ్ లాస్ట్ ఎందుకంటే ఇప్పుడు రూపాయలు పోయినాయి అనుకోండి నూరు రూపాయలు తిరిగి సంపాదించుకోవచ్చు సుచారా ఆ విధంగా ఆరోగ్యం సంపాదించడం కష్టం కాబట్టి సంథింగ్ ఈజ్ లాస్ట్ అన్నాడు ఇఫ్ యువర్ హెల్త్ ఈస్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్ బట్ ఇఫ్ యువర్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవరి థింగ్ లాస్ట్ మీ చరిత్ర మీ పవిత్రత కనుక పోతే ఎందుకు పనికి రాకుండా పోతారు ఒకవేళ ఈ ప్రపంచం వాళ్ళు నేను మానవుడిని నెత్తి మీద ఎక్కించవచ్చు ఎందుకంటే వారి అధికారం వారి డబ్బు చూచి ఏదైనా కొంచెం వారిని ఘనంగా చూసినా భగవంతుని దృష్టిలో ఏమైపోతారు చెప్పండి లోకుల దృష్టిలో మనం గొప్పవారం కావటం అనేది పెద్ద గొప్ప కాదండి భగవంతుని దృష్టిలోదిగో వీడు గొప్పవాడు అని ఏలు చూపించాలి భక్త సమే ప్రియహ గీతలో ఈ అధ్యాయంలోనే వస్తుందండి నాకు ఎవరంటే ప్రియ ప్రియుడు నా భక్తుడు భక్తుడు అంటే ఏమిటి గుణాలు చెప్తాడు ఇరవై ఆరు ఇరవై భక్తి గుణాలు చెప్తాడండి ఈ ఇరవై ఆరు గుణాలు ఎవరు ఆచరణలో పెడతాడు వాడు హీస్ డేరెస్ట్ అండ్ డియరస్ట్మే అంటాడు శ్రీకృష్ణుడు నాకు ధనవంతులు పెద్ద గొప్ప కాదు అధికారవంతులు గొప్ప కాదు ఏ ఎవరు గొప్ప తెలిసిన నేను చెప్పినటువంటి ఈ భక్తి గుణాలు ఎవరు నిత్య జీవితంలో ఆచరణలో పెడుతుంటారో దేవర్ డియరెస్ట్ అండ్ నేరస్టమి భక్తిమాన్యమే ప్రియక్తమే ప్రియ ఇప్పుడు దేవుడు అందరికీ గొప్పవాడేనండి కదండి మీకు గొప్పవారు వారికి గొప్పవారు దేవుడు అందరికీ గొప్పవారు కానీ దేవుని దృష్టిలో మనం గొప్పవారమా కాదా అది చూడాలండి అర్థమైందండి ఇప్పుడు మనం అందరం దేవుణ్ణి మహానుభావా అని చెప్పి ప్రార్థన చేస్తుంటాం చాలా గొప్పవాడు మన దృష్టిలో కానీ దేవుని దృష్టిలో మనం ఉన్నాం చెప్పండి మనం కూడా గొప్ప స్థితిలో ఉండాలండి దేవుని దృష్టిలో ఎప్పుడు ఉంటాం తెలిసిన వారు బోధించింది మనం చక్కగా ఆచరిస్తుంటే వారికి ఎంతో ఆనందం గీతలో ఏం చెప్పారు అర్జున నేను చెప్పిన బోధంతా మీరు విన్నారు పది మందికి ప్రచారం చేయండి ఆ విధంగానక మీరు ప్రచారం చేస్తే నాకు ఎంత ఆనందం అంటే భవిష్యత్తులో కూడా అటువంటి స్నేహితుడు నాకు దొరకబోడు అంటాడు అని భక్తి పరాం వైషయ నస్మాన్మనుష్యు కశ్చిన్ మే ప్రియకృత్తమ భవిత మే తస్మాదన్య ప్రియతరో భువి చిన్న దృష్టాంతం చెప్తే మీకు బోధపడుతుంది కాశీలోనండి ఒక దేవాలయం ఉంది మీకు అందరికీ తెలుసు ఏం దేవాలయం విశ్వనాథుని దేవాలయం ఆ విశ్వనాథుని దేవాలయంలో పొద్దున ఏడు గంటలకి పూజారి వచ్చాడండి వచ్చి నిర్మాళ్యం తీసేసి అభిషేకం చేస్తున్నాడండి ఎక్కడ విశ్వనాథుని దేవాలయం దానికి ఆవరణ ఉందండి ప్రాంగణం పెద్దది కాంపౌండ్ వాల్ ఆ లోపల పూజ చేస్తున్నాడు అభిషేకం చేస్తున్నటువంటి టైంలోనండి ఎవరు రాలేదు ఇంకా ఇంకా భక్తులు ఎవరు రాలేదండి గుడికి పొద్దున గంటలకి అప్పుడు ఆకాశంలో నుంచి బ్రహ్మాండమైన శబ్దంతో ఒక బంగారపు పళ్ళెం కింద పడిందండి ఇక్కడ తట్టంటారేమో బంగారపు పళ్ళెం ఆకాశంలో నుంచి మంచి శబ్దంతో కింద పడిందండి ఈయన ఆశ్చర్యపడి ఏమిటి శబ్దం అని చెప్పి పూజ ఆపేసి పరిగెత్తాడండి ఎవరు పూజారి చూస్తే బంగారపు పళ్ళెం అండి ఎంత విలువ లక్షల రూపాయలు ఖరీదు చేస్తుందండి ఆ పళ్ళెం ఏ దాన్ని తీసు ఏమండి బంగారుపుళ్ళెం ఎవరైనా వదుకుతారా చెప్పండి దాన్ని తీసుకుంటారు కదా దాన్ని తీసుకోడానికి పట్టుకున్నాడు మట్టి మూకుడుగా తయారైందండి అవతల బారేశాడు మరలా ఇంకో ఇంకోసారి పట్టుకున్నాడు మళ్ళా మట్టి మూకుడు అయిపోయింది వదలంగానే బంగారం అయిపోయింది దాని మీద ఒక వాక్యం రాసి ఉండటం చూచాడండి ఎవరు ఈ పూజారి ఏదో తెలుసండి నా భక్తు నాకు అని నా భక్తు నకు టు మై డివోటీ అది దాని మీద రాసు మరి ఎవడైనా భక్తుడైతే వాడికి చెందుతుంది అది ఈ పూజారి గారు రోజు పూజ చేస్తున్న భక్తుడు కాదనమాట చూచారా అందువల్ల ఈయన గారు తాకితేనండి బంగారం కాదు మట్టి అయిపోయిందని ఎప్పుడు ఈ శబ్దం బ్రహ్మాండమైన శబ్దం వినిపించిందో చుట్టుపక్కల వారు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారండి ఎక్కడికి దేవాలయం వందల మంది వందల మంది వచ్చేసి అందరూ తాకటం మట్టి అయిపోతున్నారు ఎవరు తాకినా కూడా మట్టి అయిపోతున్నది ఏంటిది ఒండరిగా ఉంది అని చెప్పి ఈ వార్తని రాజుగారి చెవిలో పడిందండి కాశీ రాజు కాశీ పట్టణానికి రాజుగారు ఉన్నారండి ఆయన చెవిలో ఏమండవు మీ మీ దేశం మీ దేశం లోపల ఈ గుడి మీ దేశం లోపలే ఉంది కదండి విశ్వనాథం దేవాలయం అక్కడ ఆవరణలో ఆకాశంలోంచి బంగారం పళ్ళెం పడింది అని వార్త వచ్చిందండి వెంటనే రాజుగారు కావాల్సిన డబ్బు ఉందండి ఈ బంగారపల్లిని కూడా కొట్టేయాలని చూచాడండి ఎవరు రాజుగారు మంత్రి గారికి చెప్పండి పోలీసులు అందరిని తీసుకువెళ్ళి రాజుగారు వచ్చే వరకు ఎవరిని రాని బాకండి దగ్గరికి నేను వచ్చి తీసుకుపోతానని చెప్పి పోలీసులు ముందు పంపించేసాడు వాళ్ళందరూ కూడా అందరిని ఇక రాజుగారు ఏనుగు మీద వచ్చాడండి ఢీవీగా బయలుదేరి దేవాలయం దగ్గర దిగాడండి అందరిని నెట్టే అవతల సరిగ్గా రాజుగారు వచ్చే ఆ మట్టి ఆ బంగారపు పట్టుకున్నాడు ఇది వరకు అందరు తాకినప్పుడే కొంత బాగుందండి ఇప్పుడు నల్లగా మారిపోయిందండి దరిద్రం దరిద్రం మళ్ళా వదిలేశాడు బంగారం అయిపోయింది అవమానం అయిపోయిందండి అందరూ తిచ్చారు ఏటి రాజు తాకినప్పుడు ఇంకా నల్లగా ఉంది దరిద్రం ఏ చూచారా ఆ సిగ్గు ఆ భయపడిపోయి అవమానం భరించలేక మెత్తి మీద కొట్టేసుకుని ఏనుగు మీద ఎక్కి స్పీడ్ స్పీడ్ పెట్టిపోయినాడండి ఎవరు రాజుగా రాజుగారికి దక్కలేదు పండితులకి దక్కలేదు పామరులకి దక్కలేదు ఎవరికి ఆ బళ్ళని దక్కలేదు మరి ఎవరికి చెందినట్టు ఈ విధంగా జనస్తోమం అంతా అక్కడ చేరేటప్పటికి ఎక్కడ జనసంఖ్య ఉంటారో అక్కడ బీద అడుక్కుంటారండి భౌతిక విచ్చ్రాన్ని ఇవ్వండి కొంచెం డబ్బులు ఇవ్వండి అన్నం పెట్టండి ఇట్లా అడుక్కుంటూ ఉంటారు అక్కడ ఒక బారులు తీర్చి కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు అవిటి వాళ్ళు వీళ్ళందరూ కూర్చున్నారండి ఎక్కడ మేము దేవాలయం ముందుగా ఆ మార్గం కూడా ఒక ఆయన వస్తున్నాడు అండి ఒక ఆయన గుడ్డలు చూస్తే చినిగిపోయిన గుడ్డలండి ముఖం చూస్తే పెద్ద అందం లేదండి ఆయన వస్తున్నాడు అండి వచ్చి అందరిని అడుగుతున్నాడు ఏమిటి దీనికి జనవంతాన్ని ఏమి ఆకాశంలోంచి పళ్ళెం పడిందట అందరు చూడటానికి వస్తున్నారని చెప్పి దారిలో ఉన్నటువంటి బీదవాళ్ళను చూసేటప్పటికి హృదయం కరిగిపోయిందండి ఎవరికి ఆ వచ్చే ఆయనకి అయ్యో భగవంతుడు నాకు కళ్ళు ఇచ్చినాడే చేసినారే వీళ్ళు గుడ్డివాడిగా ఉన్నాడే నాకు కాళ్ళు బాగున్నాయే వీడు కుంటివాడిగా ఉన్నాడే ఎంత బాధపడుతున్నాడని చెప్పి గుండె కరిగిపోయి కంటి వెంట ధారధారగా నీళ్లు కారుస్తున్నాడండి ఎంత బాధపడుతుంటాడో ఆ గుడ్డివాడు ఆ కుంటివాడని చెప్పేసి నెమ్మదిగా లోపలికి వెళ్ళాడండి వెళ్ళి అందరితో పాటు ఆయన కూడా బంగారం తాకాడండి తాకితే ధగ ధగ ధగ మేలిమి బంగారం మోస్తరు మెరవటం మొదలుపెట్టిందండి మేలిమి బంగారం మోస్తరు ప్రకాశిస్తున్నదండి ఎవరు ఈని తాకితే అందరూ చుట్టూ చేయరు ఏమండి మీరు ఏం చదువుకున్నారని ఓ అంటే నా రాదు మీకు అంత డబ్బు ఉన్నదన్నాడు రాత్రికి భోజనానికి లేదు అన్నాడు ఇటు పాండిత్యం లేదు డబ్బు లేదు మరి ఎందుకు భగవంతుడు వారిని మెచ్చుకున్నారు చెప్పండి ఆ హృదయ చూడండి కరుణ దయ ప్రేమ పరోపకారం పొంగి పొరలుతున్నదండి అయ్యో నేనొక్కడిని తింటే ఎట్లా నేనొక్కడిని ఆనందపడితే ఎట్లా నా ఆనందం వారు కూడా అనుభవిస్తే ఎంత బాగుంటుంది నాకు భగవంతుడు కళ్ళిచ్చి ఎంతో ఆరోగ్యం కలుగు చేశాడు పాపం వాళ్ళు ఎంత బాధపడుతున్నారని చెప్పి ఇతరులు బాధ తన బాధగా ఆయన దీని పేరు ఆత్మ ఉపమ్యం గీతలో చెప్తా అర్జును ఆత్మ ఉపమ్యైన సోదరత్వం చెప్పలేదండి గీతలో నాట్ బ్రదర్హుడ్ బట్ ప్రీట్ అదర్ యువర్ సెల్ఫ్ నీ వలే చూసుకో అప్పుడు తన మీద ఎంతో ప్రేమ ఉంటుంది ఇతరుల మీద వర్షింపజేస్తాడు కనుకనే ఈ అధ్యాయంలో మీరు ఎక్కడైనా చూడండి భక్తి మాన్యస్ నేను చెప్పినటువంటి భక్తి గుణమును ఎవరు ఆచరణలో పెడతాడో వాడు నాకు ప్రీతి పాత్రుడు ఇప్పుడు కనుక దేవుడు అందరికీ గొప్పవాడే కానీ దేవుని దృష్టిలో మనం గొప్పగా ఉండాలంటే వారు బోధించినటువంటి సద్గుణాల్ని మనం ఆచరణలో పెట్టాలి ఎప్పుడో శ్రీకృష్ణ పరమాత్మ రిప్లై చూడండి ఎంత అద్భుతంగా ఉందో అర్జును ప్రశ్న పురస్కరించుకుని కృష్ణుడు చెప్తున్నారు ఏమండి సగుణ ఆరాధకుల గొప్పవారా నిర్గుణ ఆరాధకుల గొప్పవారా అని ప్రశ్న చేస్తే ఇద్దరు గొప్పవారే కానీ శ్రద్ధ అవసరం అని శ్రద్ధేతాస్తే మామతా శ్రద్ధ అంటే ఏమిటి చెప్పండి శ్రద్ధ అంటే ఫైత్ ఇప్పుడు చూడండి గుళ్ళోకి వెళ్ళారండి గుళ్ళోకి వెళ్తే అక్కడ ఏమున్నది రాయి కదా రాయి ఒక విగ్రహం అంటే రాయిగా స్టోన్ ఏ ఎవరైనా అక్కడ స్టోన్ అని చెప్పి అనుకుంటారా కాదండి విశ్వాసం అక్కడ సాక్ సాక్ శాంగ్టమ్ అవతరించినటువంటి దేవుడు అని చెప్పి అనుకుంటారే కానీ రాయ్ అని చెప్పి ఎవరు అనుకోరండి అది శ్రద్ధ ఆ శ్రద్ధ ఎంతంత గొప్పగా ఉంటుందో అంతంత ఫలితం అనుభవ వస్తుంటుందండి సుచర్ శ్రద్ధ కనుక లేకుండా ఎవరైనా వచ్చి ఇదంతా రాయి గీనివల్ల దండం పెడితే ఏం లాభం అని చెప్పి ఎవరైనా అనుకుంటే వారికి ఫలితం వస్తుందండి సుచర్ ఇప్పుడు భగవంతుడు ఎన్నో మేలు చేస్తున్నాడు మనకి చూడండి అయినప్పటికీ భగవంతుడిని క్రిటిసైజ్ చేసేవాళ్ళు కూడా కొందరు ఉన్నారండి అటువంటి సర్వజ్ఞుడు ఆమ్ని పుట్టెంటోషి అందరి యొక్క హృదయంలో వెలుగుతున్నటువంటి వారిని కూడా విమర్శ చేసేవాళ్ళు అక్కడక్కడ ఉన్నారండి ఇది అది గీతలో కూడా చెప్తారు అవజానంతి మామూడా పరం భావజానంతో మమభూత మహేశ్వరం అది ఒక తోట ఒక చిన్న గాథ చదివాను ఒక పట్టణంలో ఒక ప్రొఫెసర్ ఉన్నాడండి ప్రొఫెసర్ ఎంఏ మ్యాథమేటిక్స్ ఎంఏలో సబ్జెక్ట్ ఏంటంటే గణిత శాస్త్రం అండి ఫస్ట్ బ్యాస్ అయినాడు ప్రొఫెసర్ ఉన్నాడండి ఆయన తల బట్టతలండి ఆయనకు భగవంతుని మీదంత విశ్వాసం లేదండి ఆ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా సమీపంలో రెండు మైళ్ళ దూరంలో ఒక గ్రామంలో ఉత్సవం జరుగుతుంటే ప్రిన్సిపాల్ గారిని అడిగి సెలవు తెప్పించుకున్నారండి ఏమండి రెండు మైళ్ళ దూరంలో ఒక పెద్ద ఉత్సవం జరుగుతుంది ఈ రోజు సెలవు ఇప్పించండి విద్యార్థులందరూ ప్రిన్సిపాల్ గారు సెలవు తెప్పించుకున్నారు అందరూ చూడటానికి వెళ్ళారు ఉత్సవం చూడటానికి ఈ బట్టతల ఉన్నాడు చూడండి మ్యాథమెటిక్స్ ప్రొఫెసరు ఆయన దేవుడి మీదంత విశ్వాసం లేదు అయినప్పటికీ స్టూడెంట్స్ అంతా వెళ్తున్నారు అక్కడ ఏం జరుగుతుందో చూస్తే మంచిదని నెమ్మదిగా బయలుదేరాడండి ఎప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు బయలుదేరాడు నాలుగు మైళ్ళండి ఎండ అదంతా ఎడారి ప్రదేశం ఇసుక ప్రదేశం ఏ దానిలో పోతుంటే కాళ్ళు అంతా మాడిపోయి వీళ్ళంతా చెమట పట్టేసి ఒక చెట్టు లేదు దూరంగా ఒక చెట్టు కనిపించిందండి చెట్టు కనిపిస్తే దానివైపు వెళ్ళి కాసేపు విశ్రాంతిగా ఉన్నాడు ఆ చెట్టు ఏం చెట్టో తెలుసండి మర్రి చెట్టు అండి చెట్టు పెద్ద బ్రహ్మాండమైన చెట్టు కాసేపు విశ్రాంతిగా ఉంటే మంచిదని గుడ్డపరుచుకున్నాడు అండి ఎవరు ఎంఏ గారు ఏ గుడ్డపరుచుకునే ఒక్కసారి అట్లా వాలాడు వారి దృష్టి ఎక్కడ పడిందంటే చెట్టు మీద పడిందండి చెట్టును చూచాడు మర్రి చెట్టుకి సన్న కాయ కనిపించిందండి ఈయనకి ఎవరికి ఈ ప్రొఫెసర్ గారికి మర్రి చెట్టు పెద్దదండి చెట్టు పెద్దది కానీ కాయ చిన్నది ఈయనప్పుడు వెంటనే ఆలోచించినాడు నిజంగా దేవుడు గనక ఉంటే ఏ సన్నటి గుమ్మడి తీయకు ఇంతలో గుమ్మడి కాయి పెట్టాడు ఇంత పెద్ద చెట్టుకి అకార్డింగ్ టు రేషియో అండ్ ప్రపోర్షన్ అరటన్ను కాయ ఉండాలి అరటన్ను కాయ చూడండి మ్యాథమెటిక్స్ కదండి రేషియో కట్టేశాడు అప్పుడే సన్న గుమ్మడి తీయకు ఇంతలో గుమ్మడికాయ పెట్టిన దేవుడు ఇంత పెద్ద మర్రి చెట్టుకి ఎంత కాయ పెట్టాలి చెప్పండి అకార్డింగ్ టు రేషియో అరటన్ను కాయ పెద్దది పెట్టాలి అనే ఇది ఇట్లా పెట్టాడు ఏమిటి గాడ్నోస్ నో మ్యాథమెటిక్స్ అనేసాడండి దేవుడు గారికి లెక్కలే తెలియవు అనేసాడు ప్రొఫెసర్ గారు ఈ విధంగా ఆలోచిస్తుంటే గాలి వీచిందండి గాలి వీస్తే గాలి కండి ఒక మర్రికాయ రాలిందండి ఆ రాలటం ఎక్కడ రాలిందో తెలిసిన వాడి బట్టతల మీదొచ్చి పడిందండి ఆ పడటం పడటం మంచి వెలాసిటీతో పడింది సూది పుచ్చుకున్నట్టు పుచ్చుకుందండి అప్పుడు అనుకున్నాడు నిజంగా అనుకున్నట్టు అరటన్ను కాయ అయితే నా బుర్ర రామార్పణ అయిపోయేది ఇప్పుడు అప్పుడు అన్నాడు గాడ్ నో నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్ బట్ మొరాలిటీ ఆల్సో అన్నాడండి దేవుడి గారికి లెక్కలే కాదు కొంచెం నీతి నియమం కూడా ఉంది ఎందుకంటే నాబోట్ వాళ్ళని కాపాడాడు అన్నాడు లేకపోతే బుర్ర పగిలి చచ్చేవాడు అంత కాయి కనుకుంటే చూడండి యాత్రికులు ఎంతమందో వస్తారు తలదాచుకుంటారు పెద్ద పెద్ద కాయలు పెడితే బరువు అని చెప్పి భగవంతుడు ఎంతో ఆలోచించి సన్నకాయ పెట్టాడని తర్వాత తెలుసుకున్నాడండి ఇంత జానాభితుడు మనిషి వచ్చి సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మను విమర్శ చేయడానికి పూనుకున్నాడే దానికి అవైనా అర్థం ఉందండి అది ఈ విధంగా అహంకారం చేత దర్పంచ కొందరు చైరాని పనులన్నీ చేస్తుంటారంది భగవంతుని విమర్శ చేసే అధికారం మనకి లేదండి అసలు జీవుడు ఎవరు చెప్పండి కొంచెం ఈ అనంతమైనటువంటి విశ్వంలో లెక్క వేసుకుంటే కోటానుకోట్ల లైటియర్స్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ కూడా లెక్క వేసుకుంటే అఖండమైనటువంటి శక్తి మనం కొలత వేయగలవాండి ఎంత ఉన్నాడు చెప్ప మన భూమి అసలు లెక్కలేదు మన సూర్యుడే లెక్కలేదండి అది అటువంటి సూర్యుడు దగ్గర మన భూమి అన్నది కదా భూమి దగ్గర మన దేశం చిన్నది కదా అటువంటి జనాభుడు మనిషి దేవుని గురించి విమర్శ చేయాలని చెప్పి అనుకుంటాడు ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయం మీరు ఆలోచించండి దేశము కాలము క్రియ మూడిటికి బద్ధుడండి దేవుడు అర్థమైందండి టైం స్పేస్ పాజేషన్ చూడండి టైం అంటే కొన్ని నూరేళ్ళు డెబ్బై ఏళ్ళు అంతే వాడికి తర్వాత బతకలేడు వాడు ఫాల్ డౌన్ దీనికి టైం దేశం అంటే వాడు ఎత్తు అని చెప్పండి ఐదు అడుగులు ఆరు అడుగులు ఇంకా రెండు అడుగులు పెరగమని చెప్పండి వాడిని పెరగలేడు కనుక ఎత్తు అంటే ఆకారానికి లోబడిపోయినాడు ఒక టైంకి లోబడిపోయినాడు నెక్స్ట్ కాజ్ చేస్తాం అంటే కర్మ పూర్వజన్మలో ఆయన ఏం కర్మ చేసుకున్నాడు కానీ ఫలితం అనుభవిస్తాడే కానీ కొత్తగా ఏమి లేదండి పెద్ద పెద్ద సంపదలు పొందాలంటే పొందలేడు ఈ విధంగా దేశ కాలక్రియలకు లోబడినటువంటి జీవుడు అతీతుడైనటువంటి మాయాతీతుడైనటువంటి పరమాత్మను విమర్శించేటువంటి హక్కు వాళ్ళకి లేదు ఇటువంటి మెంటాలిటీ ఎంత శీఘ్రంగా తొలగించుకుంటే అంత ధన్యుడుగా ఉంటాడండి అది ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ భక్తి యోగంలో అద్భుతమైనటువంటి విషయాలు చెబుతున్నారు ఏమిటంటే అర్జున నిరాకారం చాలా గొప్పదే కానీ సాకారంలో అనుభవం లేకపోతే నిరాకారంలో అనుభవం పొందటం కష్టం అది మొత్తమొదట్లో అభిమానం కలిగిన వారికి దేహాభిమానం కలిగిన వారికి దాంట్లో ప్రొసీడ్ కావటం కష్టం క్లేశో అధిక అని అనుకున్నవాడు దాంట్లో ప్రొసీడ్ కావటం కష్టం ఎందుకంటే దేహాభిమానం చావకపోతే ఇంకా ఆత్మస్వరూపాన్ని ఎట్లా పొందగలడు వాడు చెప్పండి కనుక ఇవన్నీ విచారణ చేసి బాగా డివైడ్ చేసి చూడండి రేపటి నుంచి వస్తుంది అద్భుతమైనటువంటి విచారణ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం ఇవన్నీ ఈ విధంగా చక్కగా విచారణ చేసి సెపరేట్ చేసుకోవాలండి ఇప్పుడు పాలు నీళ్లు కలిసినాయి కాబట్టి పాలు మనకి రావాలంటే ఎట్లా వస్తాయండి కలిసిపోయింది హంస హంసను తీసుకురా చక్కగా పాలు తాగేస్తుందండి అదేవిధంగా ఈ ప్రపంచంలో సత్యము అసత్యము ఏ నిత్యము అనిత్యము జడము చైతన్యము ఇవన్నీ కలిసిపోయినాయి కలిసిపోతే రెండింటినీ అనుభవిస్తుంటే ఏమైందంటే శాంతి లేకపోతున్నది కనుక మనం ఏం చేయాలి ఉపనిషత్తులో చెప్పిన అర్థం కఠోపనిషత్తు చివరి శ్లోకం అండి అద్భుతమైంది అంగుష్టమాత్రత్మ సదాదివేషిణుక్రమృతం కఠోపనిషత్తు చివరి శ్లోకం దర్భగడ్డిలోనండి పూజ చేసేటప్పుడు దర్భగడ్డి కావాలండి అది ముంజగడ్డి లోపల ఉంటుందండి ముంజుగడ్డి కనుక పురోహితులు నెమ్మదిగా ముంజగడ్డిని తా తెరిచి ఆ దర్భగడ్డిని తుంచి పూజకి తీసుకుపోతారండి సరే ఆ ఉపమానం చెప్పారు అది ఏ విధంగా ముంజుగడ్డిలో దర్భగడ్డి ఇముడుందో అదేవిధంగా శరీరం లోపల ఆత్మనేది వికసిస్తుంది ప్రకాశిస్తున్నది బాధ విచారణ చేసి దాన్ని వేరు చేయాలి చేసి ఆ లోపల సచ్చిదానంద స్వరూపంలో మనం ఆధాత్మ్యం పొందటం నేర్చుకోవాలి అదే మోక్ష ఈ విధంగా మానవుడు విచారణ చేత తన స్వరూపం నేను దేహం అని చెప్పి అనుకుంటే ఇట్స్ ఇంపాసిబుల్ టు రియలైజ్ గాడ్ ఎవరు కూడా దేవుణ్ణి పొందలేరండి నేను దేహం అని చెప్పి అనుకుంటే దేహాభిమానం చంపేస్తున్నదండి సార్ ఏ రామతీర్థంలో ఇటువంటి మహనీయులు బాగా సాధన చేసి చేసి ఐఎమ్ నాట్ ది బాడీ ఐఎమ్ నాట్ ది మైండ్ ఐఎమ్ నాట్ ది సెన్సెస్ అని చెప్పి బాగం మననం చేసి చేసి చక్కగా అనుభూతిని పొందినారండి ఎవరు ఇప్పుడు రామతీర్థుడు నేను పోగుతున్నాను అని అనడు ఇప్పుడు అనడండి ఏమంటాడు తెలిసిన వీడిపోతున్నాడు వీడిపోతున్నాడు వీడిపోతున్నాడు అని అంటాడు కనుక అంత సపరేట్ చేసుకోవటం నేర్చుకుంటే ఎంతో ఆనందం కలుగుతుంది చూడండి ఈ రెండింటిని వేరు చేయటమే యోగం విభాగం చూడండి రేపటి నుంచి వచ్చేటువంటి ప్రతి అధ్యాయం పేరు విభాగం విభాగం వస్తుంది ప్లీజ్ సెపరేట్ ఇప్పుడు మీ ఇంట్లో మీరు రాత్రిపూట పండుకోబోతున్నారండి ఎవడో వచ్చాడు కొత్తవాడు ఎలాంటి రాత్రి మీ ఇంట్లో పండుకుంటాను అంటే మీరు ఒప్పుకుంటారా చెప్పండి మీరు ఒప్పుకుంటారా చెప్పండి ఎవడో వాడు ఎవడో తెలియదు మీరు ఎట్లా ఆశ్రయం పో సత్రం ఊళ్ళో సత్రాలు ఉన్నాయి పోవయ్యా అంటారు ఎటువంటి వాడైన కొత్త మీరు ఆశ్రయం ఇవ్వరండి రాత్రిపూట వచ్చి పండుకుంటానంటే ఎందుకంటే ఒకవేళ మనం దయ చూపిస్తే వాడు చేయి పనులు కూడా చేయొచ్చండి వాడు కనుక జాగ్రత్తగా ఉండాలి మన హృదయంలో ఈ హృదయ కవాటం తెచ్చేసి ఇష్టమైన అసుర సంస్కారములన్నిటిని మనం లోపలికి రానియకూడదండి వాటన్నిటిని దూరంగా తరివేయడం చాలా మంచిది ఈ విధంగా చేయటం అనేది దేహాభిమానం కలిగిన వాడికి సాధ్యపడదండి దేహవద్భిరవాప్యతే నిర్గుణమైనటువంటి స్వరూపాన్ని నేను దేహం అని చెప్పి అనుకున్నవాడు ఎవడూ కూడా పొందలేడని చెప్పి ఘట్టాబద్ధంగా చెప్తున్నారు మళ్ళీ చూడండి దేహవద్భిరవాప్యతే చూడండి ేహాభిమానం కలవారు అవ్యక్తం అంటే నిర్గుణమైన స్వరూపాన్ని పొందలేరు రామతీర్థస్వామి ఒక చిన్న కథ చెప్పాడండి ఈ సందర్భోచితంగా ఉంది చెప్తున్నాను రామతీర్థస్వామి ఒక ఊళ్ళో ఒక శిల్పి ఉన్నాడండి శిల్పి ఆ శిల్పి విగ్రహములు ఎట్ట తయారు చేస్తాడో తెలుసండి మోస్ట్ న్యాచురల్ ఆయన కనుక విగ్రహం తయారు చేస్తే ఇది ఒరిజినల్ లేకపోతే విగ్రహం చెప్పలేము అంత న్యాచురల్ గా ఉంటుందండి సాక్షాత్ ఒరిజినల్ వ్యక్తి మోస్తరే ఉంటుందండి అందువల్ల ఆయనకి పేరు ప్రఖ్యాతులు వచ్చింది లక్షలు గడించినాడు ఓ దానికి బట్టి ఒకనాడు ఆయన వార్ధక్యం వచ్చేసింది జ్యోతిష్ కుడిని అడిగినాడండి ఇంకా ఎన్నాడు బతుకుతాను నేను అని అడిగాడు జ్యోతిష్డు ఆయన ఆయన చెప్పింది పరమసత్యం అండి జ్యోతిష్డు కరెక్ట్గా చెప్తాడు చేయంతా చూసినాడు ఫలాన్ రోజు అర్ధరాత్రి ఒకటిన్నర గంటలకు మీకు మృత్యు వస్తుంది అన్నాడండి మీరు మరణిస్తారు అన్నాడు ఆయన ఏమనుకున్నాడు అంటే ఆ శిల్పి ఎడ చస్తాను ఎడ తిరిగి యముడు ఏదైనా కొంచెం ఒక ఉపాయం చేస్తే మంచిది అని చెప్పి ఆలోచించి ఇంకా టైం ఉన్నదండి ఇక ఐదు నెలలు ఉన్నది ఏది యముడు రావటానికి ఈ ఐదు నెలలు ఏం చేశాడు తెలుసు తన మాస్తరు తొమ్మిది విగ్రహాలు తయారు చేశాడండి తనమోస్తరు సేమ్ హైట్ సేమ్ లెంగ్త్ అండ్ సేమ్ బ్రెడ్ తన మోస్తరు మోస్ట్ న్యాచురల్ గా విగ్రహాలు తయారు చేసి ఇంట్లో పండబెట్టాడండి ఎవరు ఈ శిల్పి పండబెట్టి సరిగ్గా టైం ఉన్నది చూడండి ఒకటిన్నర గంటకి చేస్తావు అని చెప్పలేదు ఐదు నెలలు అయిన తర్వాత ఆ రోజున సరిగ్గా రాత్రి అర్ధరాత్రి ఒకటిన్నర గంటకి ఏం చేశాడో చూసండి శిల్పి ఈ తొమ్మిది విగ్రహాల మధ్య కూడా పండుకున్నాడు అండి అన్నిటి మీద దుప్పట్లు కప్పేశాడండి రాని ఏముడు వస్తాడు ఇంకేం చేస్తాడో చూస్తాడని మొదటి దొప్పడెత్తాడని సరిగ్గా యముడు గారు వచ్చేశారు పాశం పాశం తీసుకుని వచ్చాడు మొదటి దొప్పటి తీశాడు రెండో దొప్పడ తీశాడు ఇద్దరు ఒక మోస్తరే ఉన్నారండి మూడో దొప్పటి తీశాడు రామరామ ఇదేమిటి అందరూ ఒకే రకంగా ఉన్నారు ఎవరి మెళ్ళో పాశం వేయాలో అర్థం కాక తెకమక పడుతున్నాడు ఎవరో యముడు చూడండి వారి యొక్క సిద్ధాంతం ఏమిటంటే అనవసరంగా ఒకరి మెళ్ళో వేయాల్సింది ఇంకొకరి మెళ్ళో వేయటం అనేది మంచిది కాదండి అసలు వేయకుండా వెళ్ళటం మంచిదేమో కాని అందువల్ల ఈ యముడు గారు ఆలోచిస్తూ ఆలోచిస్తూ తొమ్మిది ప్లస్ వన్ తొమ్మిది విగ్రహాలు ప్లస్ వీడు పది కదా పది ఒక రకంగానే ఉన్నాయి ఎవడనెల్లో వేయాలి ఆలోచన చేస్తున్నాడు మనం పొరపాటును వేస్తే యూనివర్సల్ గవర్నమెంట్ ఒప్పుకోదండి పొరపాటు ఒప్పుకోదు అత కరెక్ట్గా వెయ్యాలి వీడేమో ఇట చేసి పెట్టాడు అని ఆలోచించి ఆలోచించి నెమ్మది అసలు ఎవరి మీద వేయకుండా పోతున్నాడండి పోతూ పోతూ దాంట్లో ఒక్క మాట అన్నాడండి ఎవరు యముడు వీడు అన్నీ బాగా చేశాడు కానీ ఒక్క పొరపాటు చేశాడు అన్నాడండి వీడి వెంటనే లేచి ఏమిట ఆ పొరపాటు అన్నాడు యముడి గారు వచ్చి నువ్వు లేవటమే ఆ పొరపాటు అన్నాడు శుభ్రంగా పాశం వేసి ఈడ్చిపోయినాడీ చూడండి కొంచెం ఓర్చుకుంటే అభిమానం చస్తున్నాడు వాడు నేను నేను నేను దేహం అని చెప్పి కొంచెం ఓర్చుకుంటే హాయిగా ప్రాణం దక్కేది కదా చూడండి కనుక శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినారు ఏకా దేభిమానం కలిగిన వారు ఎవరూ కూడా మోక్షం పొందలేరు చోట అని నిరాకారమైనటువంటిది చాలా గొప్పదే కానీ సాకారం కూడా కొంత బాగా అభ్యాసం చేసిన తర్వాత మాత్రమే దాంట్లోకి అభిమానం పోవాలను అహంకారం చావాలను అప్పుడు మాత్రమే వారికి దారిలో నిరా నిర్గుణము నిరాకారంలో ప్రవేశం కలుగుతుంది అది కాలేజీ కోర్స్ అని ఏది నిర్గుణ సంబంధమైనంత నిరాకార సంబంధం అయిన కాలేజీ కోర్సు అండి ఎలిమెంటరీ కోర్సే వాడికి రానప్పుడు ఇంకా కాలేజీకి వెళ్ళే లాభం చెప్పండి అంచేత చక్కగా ఈ సాకారమును పూజ చేయటం అర్చన చేయటం ధ్యానం చేయటం తీర్థయాత్ర చేయటం రామకోటి రాయటం ఇటువంటివన్నీ ముందు చక్కగా అభ్యాసం చేసి శ్రద్ధ శ్రీకృష్ణ పరమాత్మ శ్రద్ధ బాగా అయితే సంశయములు ఇవన్నీ కూడా ఊరికి పెంచుకోకూడదండి సరే సంశయాత్మా వినశీ శైతు ఇప్పుడు కృష్ణ పరమాత్మ గీత చెప్పాడు కదా మనకు ఇట్లా డౌట్లు రాకూడదు కృష్ణుడు చెప్పాడా లేదా ఇది ఆచరిస్తే మనకి శాంతి కలుగుతుందా లేదా వ్యాసులు వారు రాశారా లేదా అర్జునుడు ఉన్నాడా లేదా ఇటువంటి సంశయాలు వద్దండి ఎందుకంటే మహనీయులు చక్కగా రాసినప్పుడు హ్యావ్ ఫై అది ఉన్నాడనేటువంటి విశ్వాసం కలగాలి ఈ ఆధ్యాత్మిక విషయంలో సంక్షేమం పెంచుకుంటే ఏమి ఉపయోగం లేదండి ఈ సంశయం అప్పుడు మీరు అడగచ్చు ఏమైనా సంశయాలు ఉండకూడదా డౌట్స్ రాకూడదా అని మీరు అడిగితే లిమిట్ ఒక లిమిట్ ఉందండి డౌట్స్ రావచ్చును ఏ గురువు చెప్పింది చక్కగా ఆచరించే వరకు కూడా డౌట్స్ను కొంచెం దూరంగా పెట్టండి ఆచరించిన తర్వాత డౌట్స్ నిజంగా ఏదైనా వస్తే అప్పుడు అడగండి వివేకానంద్ అదే పని చేసినాడు అండి మొదట్లో ఎన్నో ప్రశ్నలు అడిగాడు రామకృష్ణ పరహంసని ఓర్చుకుని పాపం ఎన్నో చెప్పారండి ఆఖరికి మితిమీరు అడుగుతుంటే వివేక్ స్వామి గారు ప్లీజ్ వెయిట్ ఏ నా దగ్గర నాలుగు సంవత్సరాలు మీరు ధ్యానం చేయండి సాధన చేయండి ఆ తర్వాత మీకు ఏదన్నా డౌట్ వస్తే అడగండి అన్నారు నాలుగు సంవత్సరాలు నోరు మోసుకుని ఏం వివేకానంద నాలుగేళ్ళు అయిన తర్వాత ఇంకా డౌటే లేదండి సరే హృదయ గ్రంథితే సర్వసంశ ే చాస్య కర్మాణి పరావరే ఉపనిషత్తులు ఆయన సంక్షేమములు తొలగిపోతున్నాయి గీతలో అర్జునుడు చెప్పలేదండి నా సందేహములన్నీ తొలగిపోయినాయి అని చెప్పి నష్టోస్మి గత సందేహ్యే వచనంత టూ మచ్గా ఈ డౌట్స్ పెంచుకోకూడదండి ఒక చోట ఏం జరిగిందంటే ఒక పల్లెటూరు ఊరు ప్రయాణానికి బయలుదేరాడండి గుడ్డలన్నీ మూట నెచ్చిన పెట్టుకుని దిగాడండి ఇల్లు దిగితే అడుగు పెట్టాడో లేదో వీధిలో ఒక కుక్క అడ్డంగా వచ్చిందండి వాడికి అన్ని అనుమానాలు అన్ని శకునాలు అంటే వాడికి ఇదండి కుక్క ఇట్లా అడ్డంగా పోయేటప్పటికీ ఇది శకునం బాగుందో లేదో నేను ప్రయాణం అయిపోతున్నానని అసలు ప్రయాణమే మానేశాడు ఆ మూడకీసి ఇంటో బారేశాడు జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాడు ఏమయ్యా ఎవరైనా ప్రయాణానికి మొదలు కుక్క కుడి నుంచి ఎడమకి రావటం మంచిదా ఎడమ నుంచి కొడికి రావటం మంచిదా అన్నాడండి ఆయన చెప్పినాడు జ్యోతిష్కుడు మా జ్యోతిష్కంలో గురుడు బుధుడు శుక్రుడు రాహువు కేతువు గాని కుక్కలు లేవయ్యా అని చెప్తాడండి ఏంటే జ్యోతిష్కా ఉన్నాడు ఇంకో జ్యోతిష్డి దగ్గర పోయినాడు ఎవండి ప్రయాణం మొదలు కుక్క కుడి నుంచి ఎడమకి రావటం మంచిదా ఎడమ నుంచి కుడికి రావటం మంచిదా అంటే మీద కరవకపోతే మంచిది అన్నాడండి లేకపోతే ఏంటండి సిల్లీ సిల్లీ క్వశ్చన్స్ అండి ఇవన్నీ ఇటువంటి పెట్టుకుని ఎంత నాశనం చేసుకోకూడదండి ఆధ్యాత్మిక క్షేత్రం గంభీరమైన క్షేత్రం అండిది ఇది కేవలం ఎక్స్పీరియన్స్ కి సంబంధించిందండి గురుదేవుడు చక్కగా అనుభూతిని పురస్కరించుకుని మనకి బోధిస్తున్నారు ఏ ఉపనిషత్తులన్నీ మహర్షులందరూ చక్కగా అనుభూతిని మేళవించి మనకి బోధిస్తున్నారు లెటర్ హ్యావ్ సమ్ ఫై ఒక విశ్వాసం కలిగి ప్రొసీడ్ అవుతాం ఆఖరికి తెలియకపోతే అప్పుడు మనం ప్రశ్న చేయాలి అంతేగాని అంతవరకు నోరు తెరవకూడదండి ఇది ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చూడండి ఉద్ధరిస్తాను జనులను నేను సంసార సముద్రం నుంచి ఉద్ధరిస్తాను అని చెప్పి చెప్పినా ఎవరిని అన్నాడు అంటే వారిని వారిని సంసార సముద్రంలో ముణిగిపోకుండా నేను ఉద్ధరిస్తాను ఎవరో చూడండి సంసార సాగరాత్ ఏ సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా అనన్యవేన ఉపాసతే ఎవరు అనన్యమైనటువంటి చిత్తంతో నన్ను ధ్యానం చేస్తున్నారో వారిని నేను సంసార సముద్రంలో మునిగిపోకుండా లేవ కొడతాను విశేషణం చెప్పాడని మళ్ళీ చెప్తున్నాను ఏం ధ్యాన వారిని ఏం చేస్తాను అహం సము మృత్యు సంసార సాగరా లేపుతాను ఎక్కడి నుంచి సంసార సముద్రం సంసార సాగరం అని రెండు మూడు సార్లు చెప్పారండి ఈ భక్తి మహం సముద్ధర్త మృత్యు సంసార సాగరా వారిని అంటే ఈ భక్తి వారిని అనన్యమైన చింతనతో ధ్యానం చేసేవారిని మృత్యు సంసారం నుంచి లేవ కొడతాను అన్నారు ఏమిటి మృత్యు సంసారం చెప్ ఈ సంసారము ఎక్కడ వర్ణించినా మృత్యు మృత్యు అని తగిలిస్తున్నారు కృష్ణుడు చూడండి మనం ఒకసారి మృత్యు సంసారం అని మళ్ళీ ఇక్కడ ఒకసారి చెప్తున్నారు ఏమిటి సంసారం మంచిదే చూడండి ఇప్పుడు ఇంట్లో అందరూ క్షేమంగా ఉన్నారు కదా చూడండి అన్ని చక్కగా సంపదలు బాగున్నాయి పిల్లలు చక్కగా మంచి స్వభావంతో ఉన్నారు భారీ అనుకూలవతిగా ఉంది అన్నీ బాగున్నాయండి అకస్మాత్తుగా ఎవడో చనిపోతాడు చూ చనిపోయేప్పటికీ పిచ్చెక్కిపోయినట్టయిపోతుందండి సరే మనసుకు షాక్ మెంటల్ షాక్ కలుగుతుంది ఎందుకంటే హీఈస్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ది డెట్ ఇట్లా జరుగుతుందని వాడు ముందు అనుకోలేదు అందుచేత షాక్ తగిలిందండి కనుక శ్రీకృష్ణ పరమాత్మ నాయన జాంపన్ టు ది ఫ్యూచర్ నేను చెప్పలేదండి ద్రోణుడు చనిపోయినాడు భీష్ముడు చనిపోయినాడు ద్రోహ చనిపోయినాడు ఇంకా యుద్ధం మొదలు పెట్టలేదు ఎందుకు ఈ శవాలు చూపించాడు చెప్పండి యు మస్ట్ థింక్ ఓవర్ ది ఫ్యూచర్ భవిష్యత్తులో ఇవన్నీ జరుగుతాయి అనేటువంటి విషయం దానికి తప్పేమిటండి ఎలా జరిగి జరుగుతాయి తప్పండి జరిగేటువంటి దాన్ని మర్చిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పండి మర్చిపోతే ఒకవేళ అవన్నీ ఆగిపోదు అది మంచిది కాదు అని అంటారు సరే అది ఆగుతుందా నువ్వు తలంతలంత మాత్రం చేత ఆగుతుందా ఒక ఊళ్ళో జరిగిన విషయం ఒక పండితుడండి కుటుంబం పెద్దదండి కొడుకులు కోడళ్ళు అందరు ఉన్నారు ఒకనాడు తెల్లవారి పొద్దున్న తలుపు తెరిచారండి ఆ కుటుంబం వాళ్ళు ఆ తలుపు మీద ఒక ఎవడో రాసి పెట్టాడండి రాత్రి ఏమి రాశాడు తెలుసు ఈరోజు రాత్రి మీ ఇంటిలో దొంగతనం చేస్తాను అని రాసి పెట్టాడండి వాడు ఎంత ధైర్యం ఈ రోజు రాత్రి మీ ఇంట్లో దొంగతనం చేస్తాను అని రాసిపెట్టాడు చివరాలు పెట్టాడు ఏదో ఆకాశరామన్న పేరు పెట్టాడు ఇక అందరూ భయపడిపోయినారు ఈరోజు రాత్రి తప్పకుండా వాడు ఎవడో వచ్చి ఇక్కడ రాసి పెట్టాడు కాబట్టి దొంగతనం చేస్తాడు ఏమి చేయాలని కుటుంబ సభ్యులంతా ఒక సమావేశం చేశారండి ఆ కుటుంబంలో అవ్వ అవంటే ముసలం ముందండి పరమచాదస్తం పదిసార్లు స్నానం ఇరవై సార్లు మడి ఆయన తర్వాత కొడుకు ఆయన పండితుడు కోడళ్ళు అందరూ మడి ఆచారం పెద్ద ఇదండి వాళ్ళందరూ సమావేశమైనారు ఏం చెయ్యాలి దొంగవాడు వస్తాడు గౌరవనీయైన సభ్యులంతా వారి వారి అభిప్రాయం తెలపవలసింది అని అన్నారు అంటే ఎప్పటికీ ఒక ఆయన లేచాడు ఏంటి దొంగ వస్తే భయం అందరూ మేలుకుని కూర్చుంటాం వాడు ఎట్లా వస్తాడు అని చెప్పి మేలుకోవాలని చెప్పాడండి వాడు ఇంకొకడన్నాడు నువ్వు మేలుకో నిద్రపో వాడు ఎది ఎడు తిరిగి కొట్టేసో ఏదో చేసిపోతాడు ఏ నువ్వు మేలుకొనంత మాత్రం చేత వాడు పారిపోడు అని చెప్పి కర్రలు దగ్గర పెట్టుకుంటే మంచిదని వాడు సలహా ఇచ్చాడండి ఇంకొకడు ఏమన్నాడంటే ఏవి కట్టెలొద్దు పాడొద్దు తలుపులు తాళాలు వేసేయండి అన్ని తలుపులు గేట్లు ఇవన్నీ బాగా తలుపులు వేసేస్తే వాడు ఎట్లా వస్తాడని చెప్పి ఇంకొక ఆయన ఇంకోటి అన్నాడు ఎన్ని తలుపులు వేసినా వాడు బద్దలు కొట్టుకు అని ఇంకొకడు అన్నాడు ఈ విధంగా పూర్వపక్షం ప్రతిపక్షం జరుగుతుంటే ముసలమ్మ వంతు వచ్చిందండి ముసలమ్మ అవ్వ అవ్వగారు మీ అభిప్రాయం చెప్పండి దొంగవాడు వస్తాడు ఏం చేయాలి అవ్వ చెప్పింది గోరి పిచ్చి వాళ్ళారా మీ చూస్తుంటే నాకు నవ్వు వస్తున్నది ఒకడేమో తలుపు ఏమంటాడు మేలుకోమంటాడు ఒకడు కర్రలు ఉంటాయి తలుపులు తెరిచి పెట్టేయండి అందరూ నిద్రపోండి కర్రలు కట్టలు ఏది పెట్టుకోబాకండి కానీ తలుపులకి కిటికీలకి మడిబట్టలు కట్టండి అన్నదండి మడిబట్టలు దొంగ మడిబట్టలు తాకడు మడి బట్టలు కడితే చూసి వెళ్ళిపోతాడు వాడు చూడండి చాదస్తం మనిషి మడి బట్టలు తాకే తాకకూడదనే అది మంచిదే మరి దొంగకేం పట్టిందండి మరి ఏదో పెద్ద మనిషి ఆమె చెప్పింది చేయకపోతే ఆమె కోపడుతుందని అందరూ దానికి అంగీకరించి ఆ రోజు అందరూ నిద్రపోయినారు తలుపులు గెలుపులు తెచ్చిపెట్టారు తలుపుల కన్నడికి మడి కట్టారు హాయిగా నిద్రపోయినారండి దొంగవాడు అర్ధరాత్రి వచ్చాడు సామానంతా కుప్ప చేసుకున్నాడు మడి బట్టల్లో మూట లేకపోతే ఈ మడి బట్టలు దొంగని ఆపుతాయండి ఏం పిచ్చిది అది చాగస్తం కాకపోతే అదేవిధంగా యమునిది గుర్చి అనుకోవద్దు సాగుని గుర్చి అనుకోవద్దు అది ఆగిపోతుంది అనేటువంటి పాడు బుద్ధి చూడండి వివేకం లేకపోవటం అనేది మంచిది కాదండి కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ భవిష్యత్ ముందుగానే చూపించడానికి కారణం అండదు ద్రోణం చెీష్మంచోధవీరాన్మయా మృత్య సంసార నుంచి ఎవరంటే అనన్య మాంధ్యాత్ ఈ మృత్యు అనేటువంటిదండి మహాప్రమాదం సంసారం మంచిదే పిల్ల ఎంత ధనం ఎంత కీర్తి ఇంత బాగుంది కానీ బట్ నాట్ ఎ డెత్ చెప్పండి ఆ డెత్ను మనం కాంకర్ చేయాలండి ఆ చావుని మనం చేయించాలి అమరత్వం పొందాలి మృత్యుర్మా అమృతంగమయ మృత్యువు నుంచి అమృతత్వాన్ని పొందాలి అది మన జీవితం యొక్క లక్ష్యం ఎవరైనా ట్రై చేస్తున్నారా మృత్యువుకి లోబడి మళ్ళా పుట్టడం చావటం దౌర్భాగ్యంలో పడిపోతున్నాడు కానీ హౌ టు కాంకర్ డెత్ ఈ మృత్యు అనేది మన స్వరూపమే కాదండి దేహానికి సంబంధించింది మృత్యు అంతా కూడా జడమైనటువంటి దేహాన్ని చంపుతుంది పుట్టిస్తుందండి మనం ఎవరం చెప్పండి దేహానికి సాక్షిగా ఉన్నటువంటి చిదాకాశం ఈ రహస్యం తెలుసుకుంటే ఇంకా పుట్టడం ఏమిటి చావటం ఏమిటి చెప్పండి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ నోరు తెరవగానే అద్భుతమైనటువంటి జ్ఞాన విచారాన్ని థింక్ ఓవర్ యువర్ రియల్ నేచర్ అటువంటి వ్యక్తులు కనుక ఇద్దరు ఉన్నా కూడా లోకానికి అంతటిని ఎంతో శ్రేయస్కరం అని చెప్పి వివేకానంద స్వామి చెప్తారండి లెట్ డే డజన్ లైన్ సోల్స్ అంటాడు ఒక పన్నెండు మంది గనక మంచి స్వహపరాక్రమం వంటి వ్యక్తులు గనక ఉంటే చూడండి మామూలు కాదు సోల్స్ దిఫిని కేర్ ఫర్ లెల్త్ ఆఫ్ ఫేమ్ ప్రపంచానంతా ఊపివేయటానికి పన్నెండు మంది చాలంటాడు అనుభూతి కలిగినటువంటి వారు ఎంత శక్తి కలిగి ఉంటారంటే చెప్పడానికి లేదండి కనుక శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపాన్ని కొంచెం చక్కగా చింతన చేయవయ్యా అని ఆ మృత్యు అనేటువంటిది మనం జయించడానికి ప్రయత్నం చేయాలన్నది ఎప్పుడు జయించగలం ఆ మృత్యు అతీతమైనటువంటి స్వరూపం మనలోనే ఉన్నది మన స్వరూపంగానే ఉన్నది దాన్ని తెలుసుకోవాలి అది ఆ తెలుసుకోవాలంటే ఉపాయములు చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో దీంట్లో ఉన్న విచిత్రం ఏమిటంటే భక్తి యోగంలో భక్తి యోగం అని పేరు పెట్టి రాజయోగం గురించి చెప్తున్నాడు అండి రాజయోగం అంటే హౌ టు కంట్రోల్ ది మైండ్ హౌ టు కాంకర్ ది సెన్సెస్ ఇంద్రియాలను ఎట్లా జయించాలి మనస్సును ఎట్లా కంట్రోల్ పెట్టుకోవాలి ఆ విషయాల్లో దిగాడండి నిజమైన పూజ అంటే ఇదేనండి మనం ఏదో పుష్పాలతో పూజ చేస్తున్నావు కానీ యథార్థమైనటువంటి పూజ ఏమిటంటే మనస్సుని పవిత్రం చేసుకోవాలి ఆ పవిత్ర మనస్సుని దేవుడికి అర్పణ చేయాలి సరే శంకరాచార్యుల వారు చక్కని గ్రంథం రాశారు శివానందలహరి శివానందలహరి దాంట్లో ఓ పరమశివ నా మనస్సు అనేటువంటిది మహాచపలంగా ఉంది మహానుభావ కోతి కోతి మోస్తరున్నది మీరు భిక్షాటనానికి పోతుంటారు అప్పుడప్పుడు చూడండి శివుడు కదండి శివుడు భిక్షాటనం చేస్తాడు కదా మీరు భిక్షాటనానికి పోతుంటే మీ వెంట ఒక కోతి కూడా ఉంటే అందరూ ఆకర్షింపబడతారు అంతే కదండి ఇప్పుడు ఎవరైనా భిక్షాటో ఊరికే భౌతిక భిక్షాండి అంటే పెట్టరండి ఒక కోతి కనుకుంటే పిల్లలంతా వస్తారు అక్కడికి పిల్లలంతా వస్తారు చక్కగా బియ్యమో అన్నమో పెట్టి పంపిస్తారు ఈ శంకరాచార్య చెప్తున్నాడు పరమశివ మీరు భిక్షాటనానికి వెళ్ళేటప్పుడు మీ వెంట కోతి ఉంటే ఎంతో బాగుండవు కోతి ఉంటే చక్కగా భిక్షాటనం భిక్ష అందరు వేస్తారు భిక్ష ఆ కోతి ఎక్కడి నుంచి వస్తుందనే సందేహం మీకు అక్కర్లేదు నా దగ్గర ఒక కోతి ఉంది మహాచపలం అది మీకు ఖరీదు లేకుండా ఉచితంగా ఇచ్చేస్తాను అన్నాడండి ఎంత చక్కగా చెప్పాడు ఏది మనస్సు కోతి ఎప్పుడు కదులుతూ ఉంటుంది తాడు కూడా నేనే ఇస్తాను ఏమిటి ఆ తాడు భక్తి భక్తిని తాడు కట్టి నేను నా మనస్సునేటువంటి కోతిని తమకు అర్పణ చేస్తాను మీకు ఉపయోగిస్తుంది నాకు ఇది వదిలిపోతే ఎంతో శాంతంగా ఉంటుంది చూడండి ఎంత చక్కగా చెప్పాడు అదే శివానందలహరిలో ఇంకో వాక్యం చెప్తాడు ఎవరు శంకరాచారి ఏమిటంటే ఓ పరమశివ మీ వాహనం ఏమిటి చెప్పండి మీ వాహనం నంది మీరు లోకం అంతా మూడు లోకాలు సంచారం చేయాలి కదా లోకాధీశుడు కదా మీరు మూడు లోకాలని సంచారం చేస్తూ బాగా సూపర్వైజ్ చేయాలి కదా ఈ ఎద్దుతో ఎక్కడ సంచారం చేస్తారండి ఎద్దుకు స్పీడా పాడా నా దగ్గర ఒక గుర్రం ఉంది అంటాడు నా దగ్గర ఒక గుర్రం ఉంది ఏది మనస్సు మనస్సు అనే గుర్రం మీకు ఇచ్చే లక్షణంగా మూడు లోకాలు భలే స్పీడ్ మీద పోతుంది పోటీ మామూలు స్పీడ్ కాదు బ్రహ్మా రాకెట్ రాకెట్ స్పీడ్ అంటాడు ంగితన ధి మనస్సును వదిలించుకోవాలండి ఈ మనసు ఇటు అటు పరిగెత్తి పరిగెత్తి నానా అల్లకలోలం చేస్తుంటే శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని అరికట్టడానికి నాలుగు పద్ధతులు చెప్తున్నారు అండి భక్తి యోగం పేరు పెట్టి నాలుగు పద్ధతులతో హౌ టు కంట్రోల్ ది మైండ్ మనస్సును ఏ విధంగా అరికట్టాలో చెప్తున్నారు ఇది చాలా ఉపయోగం నాలుగు వినండి దీంట్లో ఉన్న విచిత్రం ఏమిటంటే మొదటి పాఠం మీరు ఆచరించలేకపోతే ఆచరించలేకపోతే రెండవ పాఠం దిగిరండి ఇంకో పాఠం చెప్తారు అది కూడా మీరు ఆచరించలేకపోతే మూడవ పాఠం అది కూడా ఆచరించలేకపోతే నాలుగు దిగి దిగి వస్తున్నాడండి శ్రీకృష్ణ పరమాత్మ వినండి మొదటి పాఠం మయత్స్ ఓ అర్జున హరిగెత్తే మనస్సును నాయందు మై మై అంటే ఆత్మ చూ ఎక్కడైనా సరే భగవద్గీతలో నాయందు నాయందు అని కృష్ణుడు ఒక వ్యక్తి చెప్పి అనుకోబాకండి ఆత్మయందు కృష్ణునికి ఆత్మకి భేదం లేదండి అందరి యొక్క హృదయంలో వెలుగుతున్న ఆత్మే ఆ కృష్ణ పరమాత్మ కనుక మయ్యేవమ ఆధత్వం అర్చునే పరిగెత్తటువంటి మనస్సుని వివేకం చేత విచారణ చేత లోప లోపలికి తీసుకురండి ఎక్కడ పెట్టవలం నాయందు మయ్యేవమ నాయందు అంటే ఆత్మయందు స్థాపించండి ఇదే సామాన్యమైన విషయం అండి పరిగెత్తటువంటి మనస్సును మనం పిలిస్తే వస్తుందండి వైరాగ్యం బోధించాలి వైరాగ్యం బోధించాలండి బోధించకపోతే అది ఒప్పుకోదండి మనస్సు ఒకటే అడుగుతుంది నేను ఎందుకు రావాలి నేను ఎందుకు అక్కడికి రావాలను ఇన్నాళ్ళ వరకు బాగా తినమరిగాను ఇప్పుడు కూడా అటే అని అంటుంది రబెల్ చేస్తుంది రబెల్ హాంకరీట్ దాన్ని చక్కగానండి బోధించాలి లాలయ చిత్త బాలకం కూర్చోబెట్టి చక్కగా బోధించాలి దాని పేరు మానస బోధ ఇద్దరు చెప్తున్నాను అది ధ్యానమందున నీవు చిత్తమును ఇటునటు పరుగెత్త మనసా నిశ్చలంబైన చిత్తంబు లోపల ఆనందముదయించు మనస వ్యవహారమందున మునిగిన్నను నీవు దైవాన్ని మరువకు మనస దైవ భావన ఒకటి నిక్కముగ భువిలోన కడ చేర్చు సాధనము మనస పెక్కు జన్మల నుండి విషయ సంస్కారాలు వెంటాడుచున్నవే మనస అభ్యాస బలము చే వాణి నెల్లను నీవు పోగొట్టుకోవోయి మనస తోటి ప్రాణిని నీవు నీవలే చూచుచూ ఓయి మనస నీ సౌఖ్యమును ఓలే పరహితంబును కూడా కాంక్షించుచుండుమో మనస కష్టాలు వచ్చిన నష్టాలు వచ్చినర్వికారహనశీల ఆత్మబోధ చక్కగా బుజ్జగించి దాన్ని లోబర్చుకోవాలండి ఊరికి హఠం పనికి రాదండి ఇద్దరు చాలాసార్లు మీకు చెప్తున్నాను హఠంతో మనస్సు లొంగదండి హఠంతో తిరగబడుతుంది ఇంకా లోలయే చిత్త బాలకం ఈ యుక్తుల చేత ఉపాయముల చేత మనస్సును బోధ చేత లొంగ తీసుకోవాలి అన్నిటికంటే ముఖ్య సాధన ఏమిటి వైరాగ్యం శ్రీకృష్ణ పరమాత్మ ఎదురు రెండు ఉపాయము చెప్పారు హౌ టు మైన్ అభ్యాసము వైరాగ్యము ప్రాక్టీస్ ప్రనౌన్సియేషన్ ఈ వైరాగ్యం కనుక లేకపోతే లొంగదండి ఎందుకంటే అనేక జన్మలు బాగా ఇటు తిని అటు తిని తాగి కంతులేసి ఇచ్చేసిందా ఇప్పుడు రమ్మంటే రాదండి దానికి బోధించాలి ఓ మనస్సా మూడు నాళ్ల ముచ్చోట్లు ఎంతో రాజులు అనుభవించారు చేశారు నువ్వు అనుభవించావు ఇదొరకు ఎన్ని జన్మలు తిన్నావు తాగినావు ఏవైనా శాంతి దొరికిందా ఏవైనా సంతృష్టి పొందినావా భగవంతుని తెలుసుకున్నావా అమూల్యమైన మానవ జన్మను ఎందుకు పోగొడతావు అని చక్కగా హితబోధ చేయాలండి అప్పుడు అది లొంగుతుందండి వైరాగ్యం చేత పూర్వకాలం ఒక రాజు ఉన్నాడండి ఆయన పేరు మీకు తెలుసు భోజరాజు ఆ భోజరాజు ఆస్థానంలోనండి అనేక మంది పండితులు కూడా ఉన్నారండి ఒక పండితుడికండి సంతానం ఎక్కువండి వారిని ఈ భోజరాజ్య జీతం ఆయనకి చాలేదండి చాలకపోతే ఒక దుర్బుద్ధి కలిగిందండి ఒకనాడు ఆయన ఆస్థానంలోనే తిరుగుతుంటాడు ఈ పండితుడు ఆస్థానంలో ఏం పడి ఉంటాయో తెలుసుండి వజ్రములు వైడూర్యములు బంగారపు చొంబులు వెండి చెంబులు ఇవన్నీ పడి ఉంటాయండి అక్కడ అంతఃపురంలో ఇక్కడ అక్కడ ఏ వీరికి దుర్బుద్ధి ఏంటంటే ఒకనాడు అర్ధరాత్రి ఈ భోజరాజు ఇంట్లో ప్రవేశించి ఏ రెండు బంగారపు చెంబులు కానీ రెండు వెండి చెంబులు రెండు ఆభరణాలు తీసుకుంటే ఐదేళ్ల వరకు తక్షణంగా నా కుటుంబం జరిగిపోతుంది అని దుర్బుద్ధి కలిగిందండి దుర్బుద్ధి కలిగి అక్కడే తిరిగేవాడు కదండి అన్నీ తెలుసు అండి ఏ దారి గుండా మనం దొంగిలించవచ్చునని ఏ అర్ధరాత్రి వాళ్ళు అందరూ నిద్రపోతున్నారు భోజరాజు ఆస్థానంలో సరిగా బయలుదేరాడు సంచి తీసుకున్నాడండి ఏ పండితుడు బయలుదేరాడు బయలుదేరి ఒక బంగారపు చెంబు అందరూ నిద్రపోతున్నారు బంగారుపు చెంబు తీసుకుని సంచిలో వేసుకోబోతుంటే గరుడ పురాణం జ్ఞాపకం వచ్చిందండి గరుడ పురాణం దానిలో ఏం చెప్పబోతుంది బంగారం ఎవరైనా దొంగిలిస్తే వెయ్యి సంవత్సరాలు రౌరవల్లో అవస్థపడాలి అని ఉందండి దాంట్లో ఈయనన్నీ తెలుసు అన్ని కంఠస్థంగా వచ్చు ఈ పురాణాలు ఇవన్నీ ఇందువల్ల చీచీ ఏమిటి చిన్న చెంబు వల్ల వెయ్యి సంవత్సరాలు రౌరవ నరక ఎవరైనా పారేశాడు అవతల అదొక చీ మనకు మళ్ళీ ఇల్లు జ్ఞాపక వచ్చింది వీళ్ళందరినీ ఎట్లా పోషించాలి మళ్ళా అండి వెండి చెంబు తీసుకుని లోపల వేయబోతున్నాడు మళ్ళీ దానికి ఒక ప్రమాణం అండి పద్మ పురాణం జ్ఞాపకం వచ్చిందండి రాత్రి అంతా ఇదేనండి ఒక్కొక్క వస్తువు తీసుకోవటం ఒక్కొక్క పురాణం అద్దు రావటం ఈ విధంగానండి ఆ వస్తువుల కింద వారేస్తున్నాడు ఒక్క సంచిలో ఒక్క వస్తువు కూడా వేసుకోలేదు ఈ విధంగా ఆలోచన జరుగుతుంటే రాత్రి అంతా కోడి పూసేసింది ఇక అందరూ నిద్ర లేవబోయే టైంలోనండి పట్టుకుంటే దొంగ అని చెప్పి అరెస్ట్ చేస్తారని ఈ భోజరాజు పండుకున్న మంచం చూడండి పెద్ద మంచం దాని కింద దూరాడండి ఈ పండితుడు దూరి నచ్చి కూర్చున్నాడు అందరు తెల్లవారిపోయినందరు లేచారండి లేస్తే ఇక చూడండి భోజరాజుగారు గారు లేచి కూర్చున్నాడు పడక మీద మహానుభావు పెద్ద రాజు కదండి ఇక చూడండి హారతులు సుందరమైనటువంటి స్త్రీలు హారతి పళ్ళెం పట్టుకుని వచ్చారండి అక్కడికి ఏది వారికి హారతి ఇటానికి ఇటువైపు సామంతరాజులంతా చేతులు కట్టుకున్నారు ఇటువైపు బంధువులంతా కూడా చేతులు కట్టుకుని నిలబడ్డారు ఇటు సేవకులు ఇటు వీళ్ళందరూ కూతు నిలబడ్డారండి ఆ టైంలో ఈ భోజరాజు ఈ సంపద చూ సుందరమైన స్త్రీలు ఇటు సామంతరాజులు ఇటు సైన్యం ఇదంతా చూసేటప్పటికండి కవిత్వం పొంగి పొంగి వస్తున్నదండి ఎవరికి భోజరాజుకి కవిత్వం బాగా వచ్చింది సంస్కృతం అనర్గంగా మాట్లాడగలడు ఎవరు భోజరాజు చేతోహరా యువ ఒక శ్లోకం వచ్చేసిందండి వినండి నాలుగు పాదాలు మొదటి పాదం చేతోహరా యువతయ సుహృదోనుకూలా యువతయ సుందరమైనటువంటి స్త్రీలు నాకు హారతిస్తున్నారు ఎంత గొప్ప స్థితి నాది అని అనుకుంటున్నాడు చూడండి మొదటి పాదం ఈ ఆడవాళ్ళు వర్ణించాడండి చేతోహరా చిత్తమును హరించేటువంటి బ్యూటీ వారి అందమును వారి అందం చిత్తాన్ని హరిస్తున్నదిహృదో మొదటి పాదం పూర్తయింది రెండవ పాదం సద్భాంధవాహ ప్రణయ గర్భకి రేవకులంతా చేతులు కట్టినారు బంధువులంతా ఎంతో వినయంగా ఉన్నారు ఇది రెండవ పాదం సర్భాంతర్భజర కిటికీలో నుంచి చూచాడండి కిటికీలో నుంచి సైన్యమంతా కనిపించిందండి ఓ గుర్రాలు ఏనుగులు ఇవన్నీ శబ్దం చేస్తున్నాయి గర్జంతి మూడవ పాదం గర్జంతి దంతి నివహాస్తాస్తురంగాహురంగాహ్ గుర్రాలు ఏ ఇవన్నీ కూడా సగిలిస్తున్నాయి చెప్పాడండి నా మూడవ పాదం ఇక నాలుగవ పాదం చెప్పబోతుంటే ఈ మంచం కింద ఉన్నటువంటి పండితుడికండి భావకవిత్వం పొంగి పొంగి వస్తున్నదండి భావకవిత్వం ఆ ఈయన ఆపలేకపోయినాడండి ఎవరో కింద కవి ఆ నాలుగవ పాదం కింద నుంచి కేక వేశాడండి ఈ పండితుడు ఏంటో వినండి సమ్మీలనే నయనయోహ నీ కన్ను మూతబడిన తర్వాత ఇవన్నీ పెద్ద సున్నా అన్నాడండి ఒకటే మాత్రం చూడండి ఆ కింద పండితుడు ఈయన మూడు పాదాలు తన సైన్యాన్ని తన స్త్రీలని వీళ్లని కొంచెం ఎంతో బ్రహ్మాండంగా వర్ణిస్తుంటే సమ్మీలనే ఓ రాజా ఇవన్నీ ఎంతవరకు ఉంటాయి కళ్ళు తెరిచినంతవరకు కళ్ళు మూసుకుంటే తస్తే అంటే చచ్చిపోతే ఇవైనా ఉంటాయా అని అడిగి సమ్మీలనే నయన ఓహో మరణానంతరం ఇవన్నీ ఎక్కడ ఉంటాయి మహానుభావాన్ని కింద నుంచి కేకవేశాడు వెంటనే భోజనాథ్ ఎవరు ఎవరు కింద అన్నాడు ఈ పండితుడు చేతులు కట్టుకుని బయటకు వచ్చాడండి హీమయ్యకి ఇక్కడ ఉన్నాం కడుపాత్రం కడుపాత్రం అన్నాడు తిండికి తొస్తూ ఇట్లా వచ్చానన్నాడు ఏమిటి అసలు ఎందుకు కారణం చెప్పారు ఇట్లయితే దొంగిలించాలని చెప్పి వచ్చాను రాత్రి అంతా ఈ పురాణాలు అడ్డొచ్చినవి నాకు ఇప్పుడు తెల్లవారిపోతే నన్ను అరెస్ట్ చేస్తారని కింద దూరాను ఇప్పుడు నా కవిత్వం పొంగి పొంగి వచ్చిందని మానుభా మాకు చెప్తే నీకు కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తాం కదా ఎందుకు ఇటువంటి పని చేసినావు కానీ నువ్వు వైరాగ్యములు బోధించి నా కంటికి కనువిప్పు తెచ్చావు నువ్వు నేనేవో ఈ సంపదలు వీళ్ళందరూ చూసి విర్రవీగుతున్నాను నువ్వు నాలుగవ పాదం ఏం చెప్పినావంటే నయన యోహనస్తే కన్ను మూతబడిన తర్వాత ఇవి ఎందుకో ఉపయోగించావు అని చెప్పావు కదా ఎంత నాకు ఉపయోగించిందంటే చెప్పటానికి లేదు అపూర్వమైనటువంటి వైరాగ్య భావన నాలో కలిగించావు మీకు కావాల్సినటువంటి ధనధాన్యములు కావాల్సి తీసుకోవని చెప్పి మంత్రి గారికి చెప్పి ఈయన చక్కగా ఏర్పాటు చేశారని చూసారు ఈ వైరాగ్యం లేకపోతే మనస్సు నిలవదండి ఇటు అటు ఇటు అటు పరిగెత్తుతూనే ఉంటుంది ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు మయ్యేవ మన ఆధత్స్ పరిగెత్త నిలుపు ఎట్లా నిలుస్తుంది ఈ వైరాగ్యము అభ్యాసము ప్రాక్టీస్ అండ్ ప్రనౌన్సియేషన్ ఈ రెండిటి ద్వారా చక్కగా మనస్సు నిలపొచ్చండి ఇది ఫస్ట్ లెసన్ ఒకవేళ నిలపలేకపోతే చూడండి రెండవ పాఠం అభ్యాసయోగే నో మామింజయ ఒకవేళ మీరు మనస్సు నిలుపులేపితే వదిలిపెట్టుకోకండి అభ్యాసం చేయండి ఈ రోజు కాకపోతే ఇంకో నెల రోజులకైనా దారికి వస్తుంది సంవత్సరానికైనా దారికి వస్తుంది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అదే ప్రాక్టీస్ అనేటువంటిది అభ్యాసం మీరు వదలవద్దు ఆధ్యాత్మిక స్థితిలో సామాన్యమైనటువంటి ప్రాపంచిక విషయాల్లోనే అభ్యాసం ఎంతో సహాయపడుతుంది ఇక ఆధ్యాత్మికలు ఎందుకు చేయదు అని అభ్యాసయోగే నో మామితం ధనంజయ నంబర్ అభ్యాసం కూడా చేయలేకపోతే అభ్యాసే ఇప్పుడు పాఠం నీకు రాజయోగం అభ్యాసం కుదరకపోతే దైవ కార్యాలు చేయి పూజ చేయి పునస్కారం చెయ్యి తీర్థయాత్ర చేయి జపం చేయి రామకోటి రాయి ఇటువంటి ఏదైనా ఒక కార్యక్రమం పెట్టుకోండి అన్నాడు ఎవరు శ్రీకృష్ణరావు దైవ ఆ దైవ కార్యం చేయలేకపోతే చూ ఇప్పుడు నడవటం కూర్చోటం వ్యవహరించటం ఇటువంటి పనులు అయినా చేసిన కృష్ణార్పణం రామార్పణం చూరికి అర్పణ చేసేసే దైవార్పణ బుద్ధితో ఈ కార్యములు చేయమని చెప్పి నాలుగవ సాధన చెప్పారండి ఈ విధంగా నాలుగు సాధనలు చెప్పి ఇప్పుడు ఈ రాజయోగం అంత బోధించిన తర్వాత సద్గుణములు చూడండి ఇరవై ఆరు సద్గుణములు చెప్తారండి ఇవే పుష్పాలు భగవంతునికి మనం పూజ చేస్తున్నప్పుడు సామాన్య పుష్పాలతో చేస్తున్నాం మంచిదే కానీ చాలదు డోంట్ బి సాటిస్ఫై అది ఎవరు తయారు చేశారు చెప్పండి భగవంతుడు తయారు ఈ పుష్పాలు చామంతి పువ్వు మల్లెపోవ్ గులాబీ ఇవన్నీ కూడా భగవంతుడు సృష్టి చేసినారండి మనంతా నిద్రపోతుంటే భగవానుడు నిద్రపోడండి బ్రష్ తీసుకుని చక్కగా రంగులు పూస్తుంటాడు దేనికి ఈ పుష్పాలన్నిటికినండి ఇది ఒక భక్తుడు ఎంత చక్కగా ప్రార్థన చేశాడో చూడండి బొజ్జాయి కోసమై పొదుగున్నకు పాలు పోసి పోసి పరమాత్మ తల్లికి బిడ్డ ఇంకా పుట్టలేదు రేపు పుట్టబోతాడు ముందుగానే పాలు తల్లికి రెడీగా వస్తున్నాయా లేదా ఎంత ప్రీ అరేంజ్మెంట్ చేస్తున్నాడు దేవుడు గారు చూడు దేవుడిని ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు చూడు వారి అనన్యమైన ప్రేమ చూడు పోసిపోసి కలికి వెన్నెలూరు ఎతికి సాయంత్రం చూస్తే తీగ కనిపిస్తుంది పొద్దున చూస్తే ఆకులు కనిపిస్తాయి ఎవరు అతికించారు లతలకు మారా కులతికి ఎతికి పూల కంచాలలో రోలం బొమ్మల కొరే పటి భోజనము సిద్ధపరచిపరచి రేపు తొమ్మిదలు వస్తాయి ఈరోజు రాత్రేనండి తేనె పెడుతున్నాడు పుష్పాలు చూ ఎవరండి పెట్టది పూల కంచాలలో రోలం బొమ్మలకొరే పటి భోజనము సిద్ధపరచిపరచి తెల్లవారక మునుపు మొగ్గలలోన జొరబడి వింత వింతల రంగు వేసి వేసి తిరికే లేని విశ్వ సంసారో తెరిచి ఈ నాకు హృదయ కుటీరం తెరిచినాను విశ్రాంతి తీసుకోండి మహానుభావ అని ఆ భగవంతుని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు ఎంత ఎందుకు చెప్పినారంటే మామూలుగా ఈ పుష్పాలన్నీ మనం కోసుకుని దేవుడికి అర్పణ చేస్తున్నాము మంచిదే ఇది సామాన్య పూజ డోంట్ బి సాటిస్ఫై దాంతో తృప్తి పొందద్దు మనం పుష్పాలు తయారు చేయదు ఏమిటి అహింసా ప్రథమం పుష్పం అహింస పుష్పమిగ్రహ సర్వభూత క్షమా పుష్పం శాంతిష్పంష్ట విష్ణువుకి ప్రీతికరమైనటువంటి పుష్పాలు ఇవ్వండి అహింస సత్యము దమము క్షమము పరోపకారం ఇవన్నీ ఇవ్వండి ఈ పుష్పాలతో ఎందుకు పూజ చేయకూడదు మనం చెప్పు కనుక ఈ రోజు శ్రీకృష్ణ పరమాత్మ ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఆరు ఇరవై పుష్పాలు తయారు చేసి మనకి ఇస్తున్నారండి ఆయన ఇరవై ఆరు పుష్పాలని మీరు చక్కగా అవలంబించండి పేర్లు చెప్తున్నారు వారు అద్వేష్ట ఒక్కొక్క సుగుణం మనం హృదయంలో బాగా చింతన చేస్తుంటే ఎంత ఆనందం అండి ఆ సుగుణం ఉన్నదా కొంచెం విచారణ చెయ్యండి కాగడ కాగడా పెట్టి వెతకండి కొంచెం ఎక్కడ ఉందండి తెలిసే ఇప్పటికి ద్వేషము క్రూరత్వము అపకారము హింస ఇవి జాస్తి అయిపోయిందండి అది ఈ ప్రపంచం ఎట్లా ఉందో ఒక చిన్న దృష్టాంతం చెప్తే మీకు అర్థమవుతుంది ఇటలీలోనండి ఇటలీ డిక్టేటర్ ఒక ఆయన ఉన్నాడు మీకందరికి పేరు తెలుసు ఎవరండి ముసోళని ముస్సోలని ఆయన పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరికీ ఒకసారి అండి డిన్నర్ పార్టీ చేశాడండి రాత్రి ఇట్లాగే ఎనిమిది ఎనిమిదిన్నరకి డిన్నర్ పార్టీ చేసిన పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ వచ్చారు మిలిటరీ కమాండర్స్ ఇంకా చాలా మంది వచ్చారు అక్కడ ఒక రౌండ్ టేబుల్ పెట్టాడు రౌండ్ టేబుల్ దాని చుట్టూ చైర్స్ వేశారు కుర్చీలు పెద్ద పెద్దవాళ్ళండి అక్కడ డిన్నర్ పార్టీ ఏమంటే చెప్పండి ప్లేట్లు పెట్టారండి చిన్న చిన్న ప్లేట్లు పెట్టి దాంట్లో అనేకమైన పదార్థములు తినే పదార్థములు సెంటర్లో ఏం చేసినాడు తెలుసు డెకరేషన్ కోసం అలంకారం కోసం ఒక బంగారపు పళ్ళెండి ఒక బంగారపు పళ్ళెం ఒక వజ్రం మధ్యలో పెట్టాడండి వజ్రం లైట్లకండి ఆ వజ్రం వెలుగుతుంటే ఆనందంగా ఉందండి మహాప్రకాశంగా డెకరేషన్ అందరికీ ఉల్లాసంగా ఉందండి అది ఊరికే అలంకారం కోసం పెట్టాడు చుట్టూ అది ఎంత ఖరీదు తెలుస్తుంది ఆ వజ్రం లక్షల రూపాయలు ఖరీదవుతుంది బంగారం పళ్ళు చెప్పడానికి లేదు మహా విలువండి చుట్టూ అందరూ కూర్చున్నారు డిన్నర్ పార్టీ జరుగుతున్నది అది అకస్మాత్తుగా కరెంట్ ఆఫ్ అయిపోయిందండి కరెంట్ ఆఫ్ అయిపోయిందండి ఒక్క నిమిషం ఇంకా మళ్ళీ కరెంట్ వచ్చిందండి ఏం జరిగిందో తెలుసు అండి బంగారపు ఆ చీకట్లోనండి బంగారపల్లిలో ఉన్న వజ్రం ఎవడో కొట్టేశాడండి చీకట్లో ఎవడో కొట్టేశాడు ముస్సోలోని చూచినాడండి లేచినాడు లక్షల రూపాయలు విలువ చేసేది పోయింది అది ఎవరో వడ్డ వడ్డం చేసే పోర్టర్స్ తీసారు ఎవరు తీశారో ఎవరికి తెలియదండి ఏ నిలబడ్డాడు ఏమండి అందరూ పెద్ద మనుషులు ఇక్కడ ఉన్నవారందరూ పెద్ద ఆఫీసర్లు పలానా వాడు తీశాడు ఇక్కడ సర్వర్స్ కూడా కొందరు ఉన్నాడు ఎవరు తీశారో మనం చూడలేదు ఎందుకంటే చీకటి కాబట్టి ఇప్పుడు నేను ఒక ఉపాయం పొందుతాను ఏమిటంటే నేను కావాలని చెప్పి మళ్ళీ లైట్లు ఆఫ్ చేస్తాను మళ్ళీ చీకటి రప్పిస్తాను ఎవరు తీసుకున్నారో వారు మర్యాదగా ఆ పల్లెల్లో తెచ్చి పెట్టండి ఈ చీకటిలో ఆ పళ్ళెలో తీసుకెళ్ళినటువంటి వజ్రం మళ్ళీ తీసుకొచ్చి పెట్టండి మళ్ళీ నేను లైట్లు మళ్ళీ ఆన్ చేస్తాను పలానవాడు పెట్టాడని చెప్పి వారికి తెలియదు అని చెప్పి మళ్ళీ లైట్లు ఆఫ్ చేశాడండి ఎవరు ముస్సులని ఆఫ్ చేసి ఒక నిమిషం ఇంత చూస్తేనండి బంగార పళ్ళెం కూడా కొట్టేశాడండి ఎవడు ఇట్లా ఉంటుందండి పరిస్థితి ఈయన బోధ ఎవరికైనా జీర్ణమైందా చెప్పండి ఈ పెద్ద బోధ చెప్పాడండి అయ్యా బాగుపడండి బాగుపడండి బాగుపడాలని ఉంటే కదా అక్కడ చెప్పండి కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నో ధర్మాలు చెప్తున్నారండి ఎన్నో సుగుణాలు చెప్తున్నారు ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఆరు అందులో ఒక్కొక్కటి గనక ఆలోచిస్తే మన హృదయంలో అది లేనట్టుగానే చాలా మందికి తోస్తున్నదండి ఎందుకంటే సర్వ చూ సర్వ అంటే నట్ ఓన్లీ టు హ్యుమానిటీ బట్ ది హోల్ క్రియేషన్ ఎట్ లాడ్ ప్రేమ అనేది కేవలం మానవులకే కాదే యువర్ లవ్మైన చూడండి ప్రపంచంలో అనేక జీవరాశులు మానవుడు మానవుడు నిజంగా చూస్తే మైనారిటీ అండి ఈ అనంతమైనటువంటి విషయంలో ఎనభై కోట్ల జీవరాశుల్లో ఒక్కొక్క ప్రాణి చెదలు చదలు లెక్కబెట్టండి కోక్ కోక్లు ఉంటాయండి చదలు ఈ విధంగా మానవుళ్ళు ఎంత మా చాలా తక్కువ మైనారిటీ మరి వీడు మాత్రమే ఉన్నాడు ఈ ప్రపంచంలో ఇంకా ఇతర ప్రాణికోట్లు కాబట్టి సర్వ అనేటువంటి పదం ప్రయోగిస్తున్నారు అద్వేష్ట సర్వభూత నామైత్ర కరుణయ ఈ సద్గుణాలన్నిటిని మనం ఆహ్వానించాలి చక్కగా హృదయంలో బదిల పరచుకునే అయితే ఒక పెద్ద ప్రశ్న వస్తుందండి ఏమిటంటే దుర్గుణాలు ఇదివరకే పీఠం వేసినాయండి ఇక్కడ ఎక్కడ హృదయంలో దుర్గుణాలు ఇప్పుడు హృదయ స్థానంలో ఇది దుర్గుణాలు ఖాళీ అయితే కదండి సద్గుణాలు రావాల్సింది దెర్ ఇస్ ఓన్లీ వన్ చైర్ బట్ ఇట్ ఈస్ ముందుగానే ఆక్యుపై చేసుకున్నారు ఎవరు రాక్షసులు కామ క్రోధ దరిద్రులు వీళ్ళు ఉన్నారు చూడండి వీళ్ళు వచ్చేసి ముందుగా ఆక్యుపై చేసుకున్నారు ఇప్పుడు ఆ గమార్థంతో దేవాణ దేవతలారా రాండి అంటే వాళ్ళు ఏమంటున్నారు గమనార్థం తో రాక్షసం రాక్షసులు పంపవ్యా అంటారు హవడుమట్టువడు మట్టుా నిలూ నీనా మారోపములూ నీచ జా మంగళోరమణీ రాచ జీ ప్రహరా నారదాది ప్రహరా నారదాది భాతులు